येसु चावंद वाक्यावे लीकेरके नीरकेरके नाले सुत సవీవాలే రాడి గే మలి తోడి పాపాము కడి గే మలి తోడి ఆ ప్రశ్ తరా సి కోరే నా కోరకే ఇంత గొప్ప శ్రేమేను నీ కోరకే నా కోరకే నీడే నీ పాపములు పుకో నీ పాప డాగులు తోడు చుకో ీ పా తనవులు శుద్ధి చుకో నీ ఆత్మా తన వులు శుద్ధి పరచుకో అంగీకరి సో చావేశ ప్రార్థిస్తామండి పరిశుద్ధి వండ్రి చేసే మీకు వందాలయనా ప్రభావ మీ యొక్క కృపలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ ఆరాధన స్థలానికి నడిపించినారు ప్రభా ప్రభా ఆరాధన స్థలము కేవలం మీరేనైనా ఇంకా వేరే ఒక స్థలం అంటూ లేదు ప్రభావ మాకు మీ యొక్క నామంలోనే ఆరాధన ప్రవ్వా కాబట్టినైనా మీ యొక్క నామాన్ని గనపరిచి మహిమపరచడానికి మేము ఇక్కడికి అటువంటి అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినారు మీకు ఎంతో వందనలు ప్రవ్వా మనుషుల ప్రవ్వా సంఘాలని ఆరాధించడము పాస్టలను ఆరాధించే కాలం ఇది ప్రవ్వా మనుషులని ఆరాధించే కాలం మనుషుల మెప్పు కాలం ప్రభా మనుషులని ఓ ప్రవ్వా ఉన్నత స్థితికి లేవనెత్తే కాలంలో మేము ఉంటున్నాం నైనా కానీ మేము మటుకో మీ యొక్క నామాన్ని మహిమపరిచేబిడ్డలుగా మేము ఉండాలా ప్రవ్వా అందు మేము ఇక్కడ కూలి ఉన్నాం ప్రవ్వాతో మాట్లాడండి ప్రవ్వా మా జీవితాలను మరోసారి ముఖ్యంగా ప్రవ్వా మాలో ఏమైనా ఆయాస్కరమైన అది చూపించండి నాయన దాని ఒప్పు మేము విడిచిపెట్టాలి ఎందుకంటేనైనా మీరు పరిశుద్ధులు ప్రవ్వా మాతో మీరు సంభాషించాలంటే మేము పరిశుద్ధంగా ఉండాలనైనా మీరు భరించలేరు శరీరాన్ని అవును ప్రవ్వా మాంసాన్ని మీరు భరించలేరు ప్రవ్వా కాబట్టి నైనా మేము బలిపీఠ మీద బలి పశువు కాల్చబడ్డ జీవితం కలిగి మీ శరీరం మేము ఈ క్షణం మమ్మల్ని అంగీకరించమని ప్రార్థిస్తున్నాం మమ్మల్ని స్వీకరించమని ప్రార్థిస్తున్నాం మాతో సంభాషించండి ప్రవ్వా మీరు మాట్లాడకపోతే మాలో జీవమే లేదు నైనా అవును ప్రవ్వా ఈ లోకం దృష్టి మేము చచ్చినవారం నైనా కానీ మీ అందరు మేము జీవిస్తున్నాం కాబట్టి మాకు ప్రాణం మీద ప్రీతి లేదు ప్రవ్వా ప్రాణం మీద తీపి లేదు ప్రవ్వా దేని విషయంలో చింతించం దేని విషయంలో మేము భయపడం అయినా ధైర్యంగా మీయందు మేము ముందుకు వెళ్తున్నాం ప్రభా ముఖ్యంగానైనా మా కొరకు ఒక పని అప్పగించబడింది మీ యొక్క నీతిని సత్యాన్ని ధైర్యంగా మీ యొక్క సమాజంలో ప్రకటించాలా అది ప్రకటించకపోతే మాకు శ్రమ క్రైస్తవ జీవితం శ్రమని జమ చేసుకుంటుంది ప్రపంచమంతటా పాస్టర్లు కూడా దాన్ని సరిచేయలేకపోతున్నారు హోదని ప్రభా స్వార్థము ధనాపేక్షతో కూడిన క్రైస్తవ జీవితం అయినా మర్చిపోయింది మిమ్మల్ని మీరు తిరిగి వచ్చేటప్పటికీ మీ యొక్క ప్రేమని అది కలిగి ఉంటుందా లేదా అని మీరే ప్రశ్నిస్తున్నారనైనా కానీ మేం మట్టుకు మిమ్మల్ని ప్రేమించాలా నిండు మనసుతో మిమ్మల్ని సేవించాలా ఆ ప్రభావ సేవ జీవితంలో మమ్మల్ని నడిపించండి ఈ యొక్క సాయంత్రం సమయం జనిస్తుండగా మీ యొక్క పరిశుతాత్మ నడిపింపు దయచేయండి ఓ ప్రభా రోషం పౌరుషం కలిగిన ఆయన మీ పక్షంగా నిలబడే బిడ్డలుగా మమ్మల్ని తయారు మీ యొక్క నామాన్ని గణపరిచి మహిమపరిచి బిడలుగా తయారు చేసి మీరేం మహిం పొందమని ముఖ్యంగానైనా మరకి గ్రంథం చివరి భాగానికి మేము వచ్చినాం నైనా ఆ వాక్యాలని సత్యలను గ్రహించలాగన మీరేం మమ్మల్ని నడిపించి మహిం పొందమని మీరు బయలుపరచకపోతేనైనా వాటిని మేము గ్రహించలేమునైనా మీరు చూపించకపోతే మేము ఎన్నడికి వాటిని చూడలేమునైనా కాబట్టి పసిపిల్లలకి మళ్ళీ తండ్రి నేర్పించినట్లు మీరు నేర్పించమని మమ్మల్ని ప్రార్థించినాయినా ఓ ప్రభావం మమ్మల్ని నడిపించి మీరు సాక్షి పెట్టుకోమన్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హలియ ఈ రోజు నాలుగవ తారీఖు ఏప్రిల్ రెండు వేల పదిహేడవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం మరాఖీ గ్రంథము చివరి భాగానికి ఇది పదకొండవ భాగం పోయిన వారమే అయిపోతుంది అనుకున్నాం కానీ అది కాలేదు దేవుని వల్ల కలిగింది నేను విశ్వసిస్తాను మనుషుల కోరికని బట్టి ఏది కూడా కలగదు ఇది కేవలం ప్రభు కలిగింది అని మనం విశ్వసించాలా ముఖ్యంగా ప్రవచనాల విషయంలో మేము ధ్యానిస్తుండగా ఆ విషయాలను ఆ రీతికి మనం గ్రహించాలా ప్రతి ప్రవచనం దైవావేశం చేత అనుగ్రహించబడింది కాబట్టి ఆయన ఆత్మ చేతనే వీటిని మనం వివేచించాలా బయల్ అర్థం చేసుకునే ఇది మానవ జ్ఞానం వలన అన్న విషయం నేర్చుకుంటున్నాం ముఖ్యంగా మాలకీ గ్రంథము మూడవ అధ్యాయము చివరి భాగానికి మనం వచ్చినప్పుడు వారం ధ్యానిస్తున్నాం దాని గురించి మనుషులు ముఖ్యంగా ఇస్రాయెల్ ప్రజలు దేశమంతా అని మనం ధ్యానించినాం దేశం ఒకసారి చూడండి దేశం ఎనిమిదవ వచనంలో మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మానవుడు దేవుని యొక్క దొంగిలినా అయితే మీరు నా యొద్ దొంగిలి తెరి దేవాలను మేము నీ యొక్క దొంగిలితమని మీరందరూ పదవ భాగం ను ప్రతిష్ఠితార్పణములను ఇయక దొంగిలి ఈ జన్లందరూ నా యొక్క దొంగిలించునే ఉన్నారు మీరు శాపగ్రస్తులై ఉన్నారు కాబట్టి ఎంత కాలం నుంచి ఈ జన్లందరూ దేవుని దగ్గర దొంగిలిస్తున్నారు అన్న విషయము దేవుడు మాట్లాడుతున్నాడు ఎంతో కాలం నుంచి అంటే అక్కడ టైం చెప్పలేదు ఏ ఎప్పటి నుంచి ఎక్కడికి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అయింది కానీ నేను ఈ రోజు మార్నింగ్ చూసినాను తెల్లవారు నాకు ఐదు గంటలకే మెలకు వచ్చింది వస్తే కొంతసేపు ప్రార్థనలో కూర్చున్నాక పోయి చూసినాను ఆజ్ఞ ఇచ్చిన కాలం మొదలుకొని అహరోను యాసక ధర్మం ఆరంభించిన కాలం మొదలుకొని ఈ రోజు వరకు కూడా జరుగుతూనే ఉంది అన్న విషయాన్ని అక్కడ చూపించింది ఏ రీతిగా అంటే మూష అహరోలని ఎదుర్కొన్నారు ముగ్గురు వ్యక్తులు చూడండి ఒకసారి సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము సంఖ్యాకాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దశమ భాగానికి సంబంధించిన విషయం ఇక్కడ రాయబడింది మరి విశేషంగా ఇరవై వచనం నుంచి మరియు యహో మోసంకి లాగా సెలవచ్చు నువ్వు లేవులే ఇట్లను నేను ఇస్రాయల్ చేత మీకు స్వాస్ భాగం నుంచి పుచ్చుకున్నప్పుడు మీరు దానిలో అనగా ఆ దశంలో దశాగమును యహూవాకు ప్రతిష్ట చెల్లింపలను మీకు వచ్చే ప్రతిష్ఠార్పణము కళ్ళపు పంటలో ద్రాక్షల తొట్టి ఫలముల వలన అట్లు మీరు ఇస్రాయల్ యొక్క మీ దశాగం అన్నిటిలో నుండి మరి మీరు ప్రతిష్ఠిత అర్పణమును యహోవాకు చెల్లింపలను దానిలో నుండి మీరు యహోవాకు ప్రతిష్ఠించే అర్పణము యాజకుడు ఆహారయ్యబడు వాటన్నిటిలో ప్రశస్తమైన దానిలో నుండి యహోవాకు ప్రతిష్ఠించే ప్రతి అర్పణమును ప్రతిష్ఠిత భాగమును దానిలో నుండి ప్రతిష్ఠింపలను మరియు నీవు దారితో ఇలాగ దాని వారితో మీరు దానిలో నుండి ప్రశస్త భాగమును అర్పించిన తర్వాత మిగిలినది కళ్ళకు వచ్చబడిలో వలను వచ్చిబడి వలను ద్రాక్ష లేవిలదని వచ్చిబడి వలను లేదని ఎంచవలను మీరు నా కుటుంబి మీరు మీ కుటుంబను ఏలనగా ప్రత్యక్షకుడరంలో మీరు చేయ సేవకు అది మీకు జీతము మీరు దానిలో నుండి ప్రశస్త భాగం అర్పించిన తర్వాత దానిని బట్టి పాపక్షిపను శిక్షను భరింపకుందిరు మీరు చవకున్నట్లు ఇస్రా ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదని చెప్పుము కాబట్టి ప్రతిష్ఠితమైనది దశమ భాగంలో ప్రతిష్ఠితమైనది దశమ భాగం కాబట్టి యాజకులు అనేవాడు దశమ భాగాన్ని తీసుకొని అందులోని దశమ భాగాన్ని దేవుని మందిరానికి సమర్పించాలా అన్న దాని తర్వాత అది యాజకులు పుచ్చుకోవాలని ఉంది దశమ భాగాన్ని తక్కిన యాజకులతో పంచుకోవాలా అన్న విషయాన్ని చెప్పబడింది వాక్యం అది లేవిల కాలంలో కానీ మన కాలం చూసినప్పటికీ దేవుని సేవకులు ఎవరు కూడా అది తీసుకోవద్దు అన్న విషయాన్ని ప్రభు మనకు మనకు బయలుపరిచినది కొత్త చెప్పడం కష్టం బయట ఎందుకంటే మన ప్రభు తీసుకోలేదు అప్పుసలు ఎవరు తీసుకోలేదు శిష్యులు ఎవరు తీసుకోలేదు మూడు మంది ఉండే మొదటి దశంలో మొదటి దశాబ్దంలో క్రైస్తవ సంఘం ఆరంభ అయినప్పుడు కూడా దశ విభాగం తీసుకోలేదు విషయాన్ని మనం అర్థం చేసుకోలేదు ఎందుకంటే శిష్యులకు అది అర్థమైపోయింది అది ఒక సాంఘిక నియమము కేవలము లేవి గోత్రికులకే ఇవ్వబడింది విషయాన్ని కాబట్టి ఇప్పుడు లేవి గోత్రికులు లేరు ఎక్కడ కూడా అది ఆ లేవి గోతులతో వ్యాపరించబడ్డ ఆ యొక్క యాజక ధర్మము ప్రపంచానికంతా ప్రభు నమ్ముకున్న వారికి వెళ్ళిపోయింది అన్న విషయాన్ని ప్రభు మంత్ర మాట్లాడే కొంతకాలం కాబట్టి ఈ దశమ భాగం విషయంలోనూ ప్రతిష్ఠిత అర్పణ విషయంలోను మీరు శాపగ్రస్తులు కాకుండా ఉండాలన్న విషయాన్ని ఇక్కడ చూడండి మొదసారి మీరు దానిలో నుండి ప్రశస్త భాగంను అంటే దశమ భాగంను అర్పించిన తర్వాత దానిని బట్టి పాప శిక్షను భరింపకుందురు కాబట్టి దశ భాగము బట్టి మీరు శాపము భరించకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలన్న విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు అదే రీతిగా మీరు చావకూడనట్లు కాబట్టి శాపం అంటేనే చావుకి మరణం సాదృశ్యం కాబట్టి క్షపించబడ్డ వాళ్ళంతా మరణానికి నడుస్తున్నారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మీరు చావకూడనట్లు ఇస్రాల ప్రతిష్ఠితమైన వాటిని అపవిత్రపరచకూడదు కాబట్టి వారికి అర్పించ వారికి అనుగ్రహించబడ్డ వాటిని మీరు అపవిత్ర పరచకూడదు అంటే మీరు వాటిని పాటించి అపవిత్రలు కాకుడి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు అందుకే దళితుల రాష్ట్ర పత్రికల్లో ఇవన్నీ మూషే ధర్మశాస్త్రంలోని ఆచరణ మన ప్రభుకి నీడ వంటివి అన్న విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తాడు నువ్వు నీడని వెంపడేస్తే పాపంలో ఉన్నవాడవు ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాడవు కాబట్టి ను నీడను వెంబడించినంత కాలము ను పాపంలోనే ఉంటావు కాబట్టి నీ మీదకి శాపం వస్తుంది అన్న విషయాన్ని వాక్యం జ్ఞాపకం చేస్తుంది అందుకని పోయే వరకు మనం దీర్ఘంగా వీటిని చూసినాం ఏమంటే దేవుని సేవకులు ఏ రీతిగా డబ్బు విషయంలోనే గాని సేవా జీవితంలో ఖర్చు విషయంలో గాని ఏ రీతిగా జీవించాలా అన్న విషయాన్ని మనకి అపోస్టర్ల నుంచి మనం నేర్చుకున్నాం వాళ్ళు ఏ రీతిగా జీవించు అన్న విషయాన్ని ఎందుకంటే రెండో కొరిత రాసిన పత్రిక మూడవ అధ్యాయంలో మనం మెన్నిసెల్లా ధ్యానిస్తుంటాం ఆరో వర్షంలో పాతవి గతించినాయి సమస్తం కృతమైన అన్నారు కాబట్టి పాత వాటిని మనం ఎన్నటికీ జ్ఞాపకానికి తీసుకోవడానికి వీల్లేదు సరే మళ్ళీ దేవుని సేవలు ఏ రీతిగా మనము కొనసాగించుకోవాలో ఆ పరిచయాన్ని ఎట్లా కొనసాగించుకోవాలంటే కొన్ని విషయాలు చేసినాం మత ఆరు ఆరు అధ్యాయంలో పోయవరం కొన్ని గమనించిన మనం దాని పౌలు కొలతలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వర్షంలో ఏమన్నాడు ఆ విషయాలన్నీ కొన్ని ధ్యానించినాం చూడండి మరోసారి కోలితలు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వర్షంలో మీరు మన ప్రభుత్వ ఏసుక్రీస్తు కృపను ఎరుగుదూరు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను కాబట్టి ఆయన ఎంతో ధనవంతుడు ఆయనగా దరిద్రుడైనడు నువ్వే రీతిగా ధనవంతును అవుతావు అన్న విషయాన్ని జ్ఞాపించాడు ఈ లోకం దృష్టిలో మనం ధనవంతులం కావాలన్నా ఇదంతా అందరికీ బలహీనతనే ప్రతి సేవకునికి ధనవంతుడు కావాలన్నా బలహీనత ఉంటది కానీ ఆ ధనమే వాడి దైవం అయిపోతుంది వాడు మర్చిపోతా అంటాడు అటువంటి చిక్క చిక్కటంలో పడడం వలన కాబట్టి మన ప్రభు ఏ రీతిగా ధనవంతుడైంది కూడా దరిద్రుడు ఎందుకంటే ఆయన దరిద్రత వలన మనం ధనవంతులం అంటే ప్రకృతి సహజంగా ధనవంతునం అవుతున్నవా లేక ఆత్మీయ జీవితంలో ధనవంతులు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ వాక్యం అదే రీతిగా దాని తాత్పర్యం అంటుంది దాన్ని ఇందులో నా తాత్పర్యము చెబుచున్నాను ఏంటది సంవత్సరము క్రిందటనే ఈ కార్యము చేయటం ఎందేగాక చేయ తలపెట్టిన పెట్టుట ఎందుకు కూడా మరుటి వారై ఉండిన మీకు మేలు అంటే ఏదైనా కార్యము దేవుని కార్యం చేయాలంటే ఫస్ట్ మనమే ఉండాలా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు ఎవరన్నా కానీ ఏదైనా కార్యం చేయాలంటే పైసలుండాలి కదా అంటారు పైసలుండాలా కదా ప్రతిదానికి కానీ అదే విశ్వాసం అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం తలపెట్టిన ముందు వెళ్ళిపోవాలా పైసలు అవి వస్తాయి దాన్ని ఇది మనము అనుభవీ అనుభవపూర్వకంగా తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే కొన్నిసార్లు పైసలు ఉండవు ఒక్క పైసా ఉండదు కానీ ఏదో దేవుడు అద్భుతాలు చేస్తూనే ఉంటాడు ఎందుకు నీ విశ్వాసం అంటే అక్కడ ఉంది కానీ ఎప్పుడైతే ఇంతే పైసలుంది మరి ఇప్పుడు నేనే రీచ్ అవుతున్నా లేదా అన్న అనుమానం నీకు వచ్చినప్పుడు నువ్వు విశ్వాసం నుంచి బయటకు వచ్చినట్టే కొన్నిసార్లు ఉన్న పైసలు సరే ఇది నేను సేవకి ఖర్చు పెడితే మళ్ళీ నేను ఇంటికి ఎట్లా పోతాను అది క్యాలిక్యులేషన్స్ అన్నట్టు లాజిక్ ఈ లోకం దృష్టిలో లాజిక్ కాబట్టి దేవుని దృష్టిలో లాజిక్స్ పనికిరావు నువ్వు దేవునితో సాహసం ఉండాలంటే విశ్వాసం లేకుండా ఎవరు కూడా ఆయనకి ఇష్టంగా ఉండలేరు అన్న వాక్యం మనం మేము సార్ చూసినాం ఆయనకి ఇష్టంగా ఉండాలంటే విశ్వాసం ఉండాలి సరే ఎవరో లిఫ్ట్ ఇస్తాడు లేకపోతే ఎక్కడో దొరుకుతాయి పైసలు బ్యాగ్ లో వెతుతో దొరుకుతాయి పైసలు ఎక్కడి నుంచో వస్తే దేవుడు ఏ రీతిగా బయలుపరుస్తుంటాడు కానీ ఓ విషయం అర్థం చేసుకోవాలి ఇది మ్యాజిక్ కాదు దేవుని సేవ అనేది మ్యాజిక్ కానే కాదు ధనానికి సంబంధించి అసలే కాదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా ఆత్మల సంపద అన్న విషయాన్ని ఒకసారి చూడండి సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం సామెతల గ్రంథము కనిపిస్తుందా మీకు పాట పాడాలి కరెంట్ వచ్చే ఏదైనా పాట పాడతాం కరెంట్ లేదు కదా ఏదైనా ఒక చిన్న పాట పాడదాం బ్రదర్ ఆపత్కాలము తన పర్ణశాలలో దాచిలు తన గుడారపు మాచునా నన్ను దాచెను ఆపత్కాలమునా తన పర్ణశాలలో దాచిలు తన గుడారపు మాచునా నన్ను దాచిలు ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను ఏ హో ప్రాణదుర్గము నేను ఎవరికి వెరగదును నాచే చేయి విడువని దేవుడుండగా నేను భయపడను ఏ నేను ఎవరికి దేవుడు నేను భయపడను అనడు సరే ఎండాకాలం కాబట్టి కరెంటు పోవడం రావడం అనేది జరుగుతూ ఉంటది సేవ జీవితంలో ధనం విషయంలో లేక విశ్వాస జీవితంలో ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలన్న విషయాన్ని పౌరిక జ్ఞాపనం చేస్తున తలపెట్టుటకు అంటే మీరేమైనా చేయాలనుకున్నప్పుడు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగేనో అంటే సిద్ధపడ్డ ఏదైనా పని చేయాలంటే సిద్ధపడ్డ వాళ్ళము అన్న విషయాలు అక్కడ జ్ఞాపకం అలాగే మీ కలివి సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చుడి ఏదైనా చేయాలనుకున్నప్పుడు మొదట్లో మీకు సిద్ధమైన మనసు కలిగిందో అది నెరవేర్చుకోవడానికి మీరు ఇంకా ముందుకు వెళ్లాలా అన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు డబ్బుల విషయంలో మనం ఎరితూ ఉండాలన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఇక్కడ రెండవ కొలతలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము పదవ వచ్చిన చూస్తున్నాం కావున తలపెట్టేటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగో కలిగినో అలాగే మీ కలి మీరు కొలది అంటే మీరు ఎవరు సంపూర్తి అగునట్లు మీరు ఆ కార్యం ఇప్పుడు నెరవేర్చుడి మొదట ఒకడు సిద్ధమైన మనసు కలిగి అంటే శక్తికి మించి కాదు గానీ కలిమి కొలదే ఇచ్చినది ప్రీతికరమౌను ఇతన్నకు తేలికగానో మీకు భారం ఉండవల్లని ఇది చెప్పటలేదు గాని హెచ్చుగా కూర్చుకొని వానికి తక్కువ ఎక్కువ మిగులు లేదనియో తక్కువ కూర్చుకొని వానికి తక్కువ కాలేదనియో వ్రాయబడిన ప్రకారము అందరికి సమాముగా ఉండే నిమిత్తము ప్రస్తుతం మందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కర కొరకును సహాయమై ఉండవాలని ఈలాగూ చెప్తున్నాను కాబట్టి అపుస్ల బోధలో ఇదే విషయం అర్థం చేసుకుంటాం కలిమి అంటే నీ దగ్గర ఉన్నదా నీ దగ్గర ఎంత ఉందో అందులో నుంచే తీస్తావు కదా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు ఏదైనా తలపెట్టినప్పుడు ఈ విషయాలు బాగా అర్థం చేసుకోవాలా డబ్బుల విషయంలో మనము అవసరం ఉన్న వానికి డబ్బు ఇస్తాం కరెక్టే కొన్నిసార్లు కూడా ఆలోచించాలా వారు తిరిగి లేదా అనేది కూడా ఆలోచించాలా ఒకవేళ వారు తిరిగి ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలా వీ నుంచి నేను ఆశించాలా వద్దా నుంచి నేను తిరిగి ఆశించాలా అన్నది కూడా తీర్మనించుకోవాలా కొన్నిసార్లు మర్చిపోవలసి వస్తుంది మనం ఎందుకంటే అది దైవికంగా మనం అర్థం చేసుకోవాలా ఈ లోకాతీతంగా అర్థమైతే నేను ఇచ్చినందుకు నాకు రిటర్న్ చేయాలా వాపస్ చేయాలని అంటాం కానీ ఇక్కడ ఏముందంటే లేనివనికి ఇవ్వాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది సేవ జీవితము అట్లా ఉండాలని చెప్తున్నాడు ముఖ్యంగా దశమ భాగంలో ఎందుకు దేవుని మందిరంలో తీసుకొని రావాలా అన్న విషయము మనం అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో ఉంది కానీ కొత్త నిబంధన కాలంలో లేదది లేదు కానీ పాత నిబంధన విధానాల్లో వీళ్ళు బయట తీసుకొచ్చారు ఎందుకు అంటే స్వార్థం మన ప్రభు పాటించండి శిష్యులు పాటించండి అపస్సులు పాటించండి వీళ్ళు పాటిస్తున్నారు ఈ రోజు ప్రపంచం ఎందుకు అంటే వాళ్ళు పాత నిబంధన విధానాలు తీసుకొచ్చి బహుగా శాపాన్ని జకుంటున్నారు అందుకే సర్పంలు తేళ్లు ఎందుకు పరలోకానికి అనర్హులు అంటే వాళ్ళు దొంగలైపోయినారు అన్న విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తుంది ఈరోజు వాళ్ళు మొదటి కూడా దొంగలైపోయినారు ప్రభుకు రావాల్సిన మహిమని ఏరీతిగా ప్రభుకి రానియకుండా వాళ్ళు దొంగలైతున్నారు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం పేదరికంలో ఉన్న వారి గురించి మనం ఏ రీతిగా వారిని సందర్శించాలా వారిని ఏరీతిగా ఆదరించాలా అన్న విషయాన్ని పౌరులు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు క్రైస్తవ చేత మనం సరే మంచి కాళ్ళు చేతులు గట్టిగా ఉన్న వానికి నువ్వు బుద్ధి చెప్తావు కరెక్టే కానీ వాడి సమయంలో వాడికి అవసరం ఉంది కాబట్టి వానికి ఇస్తున్న డబ్బులు ఆకలేసిందని వస్తారు కొంతమంది వాళ్ళని తినిపియాలి అందం నువ్వు కరెక్టే కానీ దాని తర్వాత వాళ్ళు మార్గం కూడా చూపించాలా నువ్వు వానికి మార్గం చూపించకపోతే వానికి బుద్ధి చెప్పకపోతే వాడు ఎప్పుడు కూడా అడుగుతూనే ఉంటాడు మంచిగా ఉన్న శరీరము సోమరి వలె ఇంకే సునాయాసంగా అనేది మన బలైనత కాబట్టి శరీరం గట్టిగా కూడా డబ్బులు సంపాదించుకోవాలా సునాయాసంగా అని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ఈరోజు కొరీ రాష్ట్రపతికొక వాక్యం బట్టి కాబట్టి ఒక్కసారి చూడండి ఎందుకు మనము ఏ రీతిగా ఈ యొక్క విషయాలు అనేక ప్రకటించాలని సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయంలో ఒక విషయాన్ని నేను నేర్చుకుంటున్నాను సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయంలో నువ్వు నిజంగా బుద్ధిమంతునివా కాదా అనేదే ఇక్కడ చెప్తుంది వాక్యం నువ్వు బుద్ధి కాదా అన్న విషయాన్ని ఈ వాక్యం వ్యాప్తం చేస్తుంది పదకొండవ అధ్యాయము ముప్పై వచనం నీతి మంతులు ఫలము జీవ ఏ రూపకంగా గాని నీతి మంతులు అంటే రక్షింపబడ్డవారు రక్షింపబడ్డవారు ఫలము జీవ వృక్షము అంటే జీవవృక్షం అంటే మన ప్రభుకే సాదృశ్యం కదా కాబట్టి నీతి ఇచ్చే ఫలము జీవ అంటే నువ్వు ఎవరికైతే ఫలం అది వారి జీవితంలో రక్షణ అనుగ్రహిస్తుంది అయితే నువ్వు ప్రభుని ప్రభుని ఫల రూపకంగా వారికి పంచి అర్థం అంటే ఓ రీతిగా చెప్పాలంటే ప్రసవించడం అన్నది మన ప్రభుని ఇతరుల జీవితంలో ప్రసవించడం అన్న ఆత్మీయ సత్యం ఇక్కడ నుంచి మన నిజంగా నీతి మంత్రులు అయితే జీవవృక్షం ఫలాన్ని వారికి ఇస్తావంట ఎవరికి ఇస్తావంట చూడండి అక్కడ నువ్వు నిజంగా నీతి అట్లా ఉంటావు దాని తర్వాత నువ్వు నిజంగా జ్ఞానం ఏం చేస్తావు జ్ఞానం గల వారు నీకు నిజంగా జ్ఞానం ఉంటే ఇతరులను రక్షిస్తావంట అంటే ప్రభుత్తే నడిపిస్తావు అది ఇక్కడ సామెతలే సామెతలే పదకొండవ అధ్యాయం సామెతలు పదకొండు ముప్పై సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చిన నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము జ్ఞానము గల వారు కాబట్టి సేవలో నువ్వు నీతిమంతులు ఉండాలా జ్ఞానవంతుని కూడా ఉండాలా అది విషయం బాగా అర్థం చేసుకోండి ఎక్కడ ఏ ప్రాంతం పోయినా నువ్వు మనుషులకి రక్షణ సందేశాన్ని ప్రకటించకపోతే నీకు జ్ఞానం లేదు ప్రతి దశలో ప్రభుని చూపించకపోతే నువ్వు జ్ఞానం లేనివాడివే బుద్ధి లేని వాడివే బుద్ధిహీనుడవే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా నువ్వు నిజంగా జ్ఞానవంతునైతే ఇతరులను ఇది ఇది మనకు ఒక టెస్ట్ లాగా కాబట్టి ఇతరులకి నువ్వు రకరకాల సరే ఫలం ఇవ్వడం అంటే సువార్థం ప్రకటించడము వారి జీవితంలో ప్రభుని ప్రసవించడము లేక మన ప్రభు జీవృక్షం కాబట్టి వారి జీవితంలో జీవం వచ్చేటట్టు తయారు చేయడం మన సేవ జీవితం నువ్వు నీతిమంతులు అయితే అంటే నువ్వు నిజంగా రక్షిపబడ్డవాడమైతే ఇతరులకు నువ్వు ఫలం ఇవ్వాలా సరే ఫలం ఇచ్చే టైంలో చూడండి అర్థం చేసుకోండి జాన్ స్మిత్ జాన్ స్మిత్ కరెక్ట్ బాప్టిస్ట్ చర్చ్ సంఘ స్థాపకుడు నాలుగు వందల సంవత్సరాల మాట ఆయన ఏమన్నాడు ఒకసారి అంటే ఒక పక్షి తన రెండు రెక్కలు తోనే ఎగరగలదు కాబట్టి రెండు రెక్కలలో ఒక రెక్క సరిగా అది ఎగరలేదు క్రైస్తవ జీవితాన్ని ఒక పక్షితో పోలుస్తున్నాడు అతను ఒక క్రైస్తవ సేవను ఒక పక్షితో పోలుస్తాడు ఒక రెక్కనేమో సువార్తని ప్రకటించేది ఇంకొక రెక్కనేమో వాళ్ళకి ఉపశమనాన్ని ఆదరణ కలిగించేది లేక ఎవరికైతే అక్కర్లు ఉన్నాయో కొరతలు ఉన్నాయో వాటిని తీర్చే సేవ అంటే సంఘసేవ లాంటిది లేక ఆహారం పెట్టేది ఉపాధిని కల్పించేది మార్గాన్ని చూపించేది లోకంలో ఎట్లా బ్రతకాలా నీ కాల మీద నువ్వు ఎట్లా అనేది చాలా ముఖ్యమైన సేవ కేవలం నువ్వు రక్షణ సందేశం ప్రకటిస్తే సరిపోదు వాడికి ఉపశమనాన్ని కల్పించే ఆదరణకరమైన విషలను చూపించాలి అందుకే వాళ్ళు జనసమూహము ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు సముద్ర తీరంనా ఐదు మంది కదా వాళ్ళందరూ వాక్యం అయిపోయినాక ఇంకా తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో ఎక్కడైనా ఏం చేసిండి ఆయన వాడికి ఆహారం పెట్టిండి కాబట్టి ఆ విషము బాగా అర్థం కేవలం సువార్త ప్రకటిస్తే సరిపోదు వారికి ఆహారం కూడా నువ్వు పెట్టాలా అంటే శరీర శరీరానికి కావాల్సిన ఆహారంగా నువ్వు పెట్టాలి అందుకే ఎవరిని ఆటగా పరచకూడదు ఆహారం విషయంలో తినేవాడిని తినేయాల కించపరచద్దు బాధ పెట్టద్దు సమృద్ధిగా తినిపించాలా ఎందుకంటే పాపమాడు ఎంతకాలం అయితే తిని బట్టి సేవ జీవితంలో క్రైస్తవ జీవితంలో ఈ విషయం బాగా తీసుకోవాలి ఎక్కడ పోయినా మనుషులకి నువ్వు ఆహారం పెట్టేటట్టు నీ సేవని తయారు చేసుకోవాలి నువ్వు వాడి నుంచి తిని పండుకోవడం కాదు మన బలైనంతట్లుండడానికి వీల్లేదు ఎవరన్నా పెడితే తిందమా అన్న బలైనంత మనలో ఉండద్దు అది అది అది నీ కడుపు నీ దేవతలాగా తరవుతుంది క్రైస్తవ జీవితంలో ఎందుకు వాళ్ళు విగ్రహ రద్దుకులు అంటే వాళ్ళ కడుపులే వారి దేవతలు అందుకే మొన్న నాకు ఒక సిస్టర్ చెప్తుంది చుట్టాలలో ఎవరో చనిపోయారంట ఆమె హార్ట్ అటాక్తో చనిపోయింది చనిపోయాక సమాధి తోటకు అక్కడ మాటలు మాట్లాడుకుంటున్నట్ట అందరు ఆ మాట ఈ మాట అన్నీ ఉంటాయి కదా అయితే వాళ్ళ ఒక కథనంటుంట ఇక్కడున్న వాళ్ళకి అందరికీ షుగర్ రోగం ఉంది కనీసం ఒక యాభై ఎనభై మంది ఉంటారంట ఇక్కడ ఉన్న షుగర్ రోగం ఉంది అందరికైస్తే అందరికీ బీపీలు ఉన్నాయి హార్ట్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి అని మాట్లాడుకుంటారంట షుగర్ ప్రాబ్లం లేని వ్యక్తి ఎవరు లేడు ఈ గుంపులో అని మాట్లాడుకుంటారంట ఇప్పుడు ఆ క్షణంలో నేనది విని వారి విషయంలో నేను బాధపడుతున్నాను ప్రవ్వా వీరికి ఎందుకు ఆ మార్గం బయలుపరచబడలేదు వాడి కరిపే వారి కడుపే వారి దేవత అన్న విషయం వాళ్ళు ఎందుకు గ్రహించలేకపోయినారు ప్రాబా ఇంతకాలం క్రైస్తవ జీవితంలో ఎంతో సమృద్ధి అనే రక్షణ పొందినాక ఆయన అన్నీ సమృద్ధిస్తాడు కానీ ఆ సమృద్ధిలో నీ యొక్క విశ్వాసం కాపాడుకోకపోతే నువ్వు ఆ సమృద్ధిని ఆనందించలేవు క్రైస్తవ జీవితంలో జరుగుతుంది ఇదే బహు ఆడంబరమైన జీవితం వాళ్ళు క్రైస్తవ జీవితంలో ఒక బలహీనత ఏం కనిపిస్తుందంటే పార్టీ చేసుకున్నారంటే ఇంకా వాడిని మించిన వాడు ఉన్న లోకంలో అంత గంభీరమైన పార్టీలు చేసుకుంటారు తినడము త్రాగడము ఆడడము అది అందులోని మించి ఉంటుంది క్రైస్తవ ఒక వ్యక్తి ఒక వ్యక్తి హోటల్కి పిలిస్తే పోయినారు అక్కడ క్రైస్తవులు అందరూ ఒక ఇంకొక టేబుల్ మీద కూర్చొని పార్టీ చేసుకుంటున్నారు బర్త్డే పార్టీలో ఏందో అది వాళ్ళ టేబుల్స్ మొత్తం నిండిపోయిన ఆహారంతో ఇష్టం వచ్చిన అవి చూస్తే నాకు భయమేషన్ ఇవన్నీ తింటే వాళ్ళ శర్రాలు ఎట్లుంటాయి క్రైస్తవ జీవితంలో ఉన్న ఈ బలమైన శర్రాలన్నింటినీ మనము ఆహారానికి బానిసలం చేసేస్తున్నాం నీకెంత అవసరమో అంత తినాలన్న విషయంలో ఎప్పుడో మర్చిపోయినావు క్రైస్తవ జీవితంలో సరే పాతళ్ళనాటి కాలంలో మీకు కొరత ఉండే కరెక్టే కానీ మీ కాలంలో కొరత లేదు కదా మూడు పుట్టలే తింటున్నావు కాబట్టి మితంగా తినచ్చు కదా ని శరీరాన్ని గాయపర్చి ఎందుకు తినాలా ఆ అవయవాళ్ళన్ని కష్టపడి ఆ ఆహారాన్ని జీర్ణం చేయడంలో వాటి శక్తిని కోల్పోతున్నాయి ఈరోజు ప్యాంక్రీజ్ దాని శక్తిని కోల్బొట్టుకోవడం వల్లనే షుగర్ రోగాలు వస్తున్నాయి మళ్ళీ అది ఒక పది సంవత్సరాలు పనిచేయాల్సింది ముందే దాని శక్తిని నువ్వు చేస్తున్నావు అట్లా రకరకాల ఆహారాలు తినడం వలన కెమికల్స్ ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి ఫ్లేవర్స్ అని కలర్స్ ఇవన్నీ కెమికల్స్ పడింది శరణా మనం కృషిపై చేసుకుంటున్నాం చేసుకున్నాక నాకు ఎందుకు బ్రవ ఈ శ్రమ అని మళ్ళా ప్రార్థన చేస్తున్నాం ఉపాసం ఉండలేము ఎందుకంటే నాకు బీపీ నేను ఉపాసం ఉండలేదు నాకు షుగర్ కదా నేను ఉపాసం ఉండలేదు బ్రదర్ అవన్నీ కైసవ జీవితంలో బలైనతలు మార్గం దారిదిస్తున్నాయి పోయి నిన్న నాకు ఒక విషయం వ్యాఖ్యం చేసిచ్చాడు మొదటి నుంచి ఈ రీతిగా లేకుంటే ఆహార నియమం ఎందుకు ఈ రోజులలో రోగాలు ఎక్కువైపోతున్నాయి మరి విశేషంగా క్రైస్తవ కుటుంబాలలో ఎందుకు రోగాలు ఎక్కువైపోతున్నాయి ఎందుకంటే మొదటి నుంచి ఈ రోజు ఆహార నియమాలు మొదటి నుంచి అన్ని పండ్లు కూరగాయలు ఆకుకూరలు అవి ఎక్కువ తినేవాళ్ళు ఎప్పుడన్నా పండగ వస్తుంది బిర్యానీ తినేవాళ్ళు లేక మసాలా రకరకాలవి లేకుంటే గులాబ్ జామున్ పండగ వస్తే గులాబ్ జామున్ తినేవాళ్ళు లేక స్వీట్ ఒక స్వీట్ తినేవాళ్ళు పండగ వస్తే అంటే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు వస్తే అట్లా వండుకునేవాళ్ళు బిర్యానీ కానీ ఈ రోజు అట్లా లేదు ప్రతి క్షణము ప్రతి పూట ఉండాలా ప్రతి పూట స్పైసీ ఫుడ్స్ ఉండాలా ప్రతి పూట బిర్యానీ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉండాలా ఫ్రైడ్ ఫుడ్స్ అన్ని ఫ్రైడ్ అన్ని ఫ్రై చేసుకొని తినాల్సిన ఆహారం అప్పుడు నాకు ఈ విషయం దేవుడు బయలుపరిచింది ఏంటంటే మొదట్లో తింటున్న విధానంగా తినక ఎప్పుడైనా పండగలకు తినాల్సిన ఆహారాన్ని ప్రతిరోజు తింటున్నారు మొదట్లో తింటున్న విధానము పండగ ఒకసారి తింటున్నట్టున్నది ప్రతిరోజు దినాల్సిన ఆహారాన్ని పండగల కాలంలో తింటున్నాము పండగల కాలంలో తినాల్సిన ఆహారాన్ని ప్రతిరోజు తింటున్నాము అన్న విషయం నాకు కనిపించింది ఏడా అందుకు రోగాలు వస్తున్నాయి అంటున్నాడు కాబట్టి సరే ఇవన్నీ విషయాలు మనం గొప్ప ప్రకటించాలి ఎందుకంటే భయంకరమైన అనారోగ్యాలతో వాళ్ళు పాలవుతారు శ్రమాల కాలంలో అవన్నీ వాళ్ళని వెంబడిస్తా ఉంటాయి భయంకరమైన అనారోగ్యాలలో పాలైనప్పుడు వాడికి మెడిసిన్స్ చాలా కష్టం ఉంటుంది శ్రమల కాలంలో కాబట్టి ఇవన్నీ నువ్వు లెసన్స్ నేర్చుకుని వానికి ఉపశమనం కల్పించే సేవ కదా ఇది నువ్వు బుద్ధిమంతులు ను వాణ్ణి రక్షించాలా నువ్వు నిజంగా బుద్ధిమంతి ఉండవైతే జ్ఞానం గలవడం అయితే వాళ్ళని రక్షణ నడిపించాలా దురదృష్టం గ్రంథం కష్టంత బుద్ధిహీనులు అయిపోయినారు దేశం అంతా ఇంగ్లీష్ బైబుల్ అయితే అట్లనే ఉంది తెలుగు బైబుల్ అట్లా లేదు ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్లో మటుకు ఎంటైర్ నేషన్ అనుంది ఎంటైర్ నేషన్ అంటే దేశమంతా అని అర్థం కాని ఇక్కడ జనులందరూ అనుంది మల్లాకి గృథం చివరలోకి వచ్చినప్పటికీ చూడండి సరి ఈ జనులందరూ అని ఉంది అంటే ఒక్కరు కూడా ఆయన కొరకు జీవించినవాడు కాదు ఈ జనులందరూ దొంగలైనరు అంటున్నాడు అంటే కంప్లీట్ గా ఇసల్ పేలందరూ దొంగలైనరు అన్న విషయాన్ని ఈ రోజు కూడా ప్రపంచమంతటా ఆత్మీయ జీవితంలో ఇసలుగా మార్చబడి మళ్ళా తిరిగి అనియులుగా మారిన ఇసల్ పేలకి అనిల నుంచి ఇసలుగా మార్చుకున్నాడు ఈ ఇసలు తిరిగి అనిలుగా అయినారు క్రైస్తవ జీవితం కూడా అంతే ఒకప్పుడు అనులుగా ఉన్నాము అనులు నుంచి మనల్ని బయట తీసుకొచ్చి క్రైస్తవులుగా మార్చుకున్నాడు అంటే ఆత్మహిశలుగా మార్చుకున్నాడు ఆత్మీశలుగా మార్చుకుని క్రమంగా క్రమేణ అవన్నీ సత్యాలు మర్చిపోయాను తిరిగి మళ్ళా అన్యున్ అవుతున్నాడు అయినప్పుడు మళ్ళీ ఆయన తిరిగి మరణించడం విషయం మినిసల ధనిస్తాం ఇక్కడ కాబట్టి ఈ జనులందరూ శాపగ్రస్తులై ఉన్నారు ఈ ప్రంత శాపంతో నిండింది లోకం అన్న విషయాన్ని మాట్లాడుతుంది కాబట్టి ఆ శాఖ నుంచి వాళ్ళు బయటికి రావాలంటే నువ్వు ఎంతగానో ప్రార్థన చేయాలి సరే ఇప్పుడు ఒక విషయం చూడండి ఎందుకు దశమ భాగంలో గురించి ఆయన అక్కడ ప్రస్తావన చేసిండు దొంగతనం దేనికి సాదృశ్యం అన్న విషయం అక్కడ చూపిస్తున్నారు చూడండి పదవ కష్టంలో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని ఎందుకు పదివ భాగం గురించి మాట్లాడటం చివరికి సరే పది భాగాలు తీసుకొచ్చినట్ట అందులో పదే భాగం పది భాగాలు తీసుకొచ్చినాక ప్రజలందరూ పది భాగాలు తీసుకొచ్చినాక వారి కుటుంబాల నుంచి ఆ ఉన్న దాంట్లో నుంచి పది భాగం తీసుకొని యాచకులు దేవునికి ప్రతిష్ఠార్పణ అర్పిస్తున్నారు తక్కిందంతా యాచకులు అందరూ పంచుకుంటున్నారు అది విధనం కాబట్టి ఇక్కడ దాని విషయం వ్యాఖ్యలు ఎందుకు దేవుని శరీరంలోనికి పది భాగాలు తీసుకోవాలంటే నా మందిరంలో ఆహారం ఉండడానికి నా మందిరంలో ఆహారం ఉండడానికి ఎటువంటి ఆహారం సరే రెండు విధాలుగా ఇందాక చేసినాం సాంఘికమైన ఆహారము ఆత్మీయమైన ఆహారం సాంఘికంగా అంటే మనుషులకి శరీరానికి ఆహారం కూడా అవసరం కాబట్టి శారీరకంగా వాళ్ళు బ్రతకాలంటే వాళ్ళ శరీరానికి ఆహారం అవసరం కాబట్టి అవి కూడా మనం పట్టించుకోవాలి దేవుని మందిరంలో ఆహారం అది అర్థం ప్ర కాలంలో దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే ఖచ్చితంగా కనుకలు తీసుకొని రావాలా అన్న విషయాన్ని కూడా మాట్లాడుతున్నాడు అదే రీతిగా ఆత్మీయ దృష్టిస్తాన్ని చేస్తే దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాల దేవుని యొక్క దాన్ని బిడలే కదా తన బిడ్డలకి సువార్త ప్రకటించాలంటే కానుగల అవసరం దశ భాగమని నేను చెప్తాను కరెక్ట్ గా పాత నిబంధన కాలంలో ఉండే అది అది కేవలం లేవీలకే కాని క్రైస్తవుల జీవితంలో అపోస్ల బోధల మనం చూస్తాము ఎవరికి ఇష్టం వచ్చిన నీకున్న దాంట్లో నుంచి నువ్వు ఇస్తున్నావు దేవుని సేవకు అది ఎంతనా కావచ్చు దాంట్లో లెక్క లేదు దాంట్లో స్వాతంత్ర్యం ఉన్నది నీ ఇష్టము అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం సరే నీ ఇష్టం ఉన్నప్పుడు ఇంతవరకు ఇష్టం కొనుగోలు రాష్ట్రపతి గల పావుల విషయాన్ని జ్ఞాపకం చేస్తు ఇష్టం అన్నప్పుడు నువ్వు కార్యము తలపెట్టినప్పుడు మటుకు అది సిద్ కార్యసిద్ధి కావాలంటే నువ్వు త్వరగా ముందుకు వెళ్లాలా వెనక ముందు ఆలోచించద్దు డబ్బుల విషయంలో అన్న విషయాన్ని కాదు నేను ఈ విషయం మీకు ఎన్నిసార్లు చెప్తాను మీరు ఏమన్నా తలపెట్ట ఉద్దేశిస్తే మటుకు ముందుకు వెళ్ళండి దేవుని కొరకు డబ్బులు ఎట్లా అని ఆలోచించద్దు ఎందుకంటే డబ్బులు ఎట్లా అంటే నువ్వు వెనకాలకి వెళ్ళిపోతున్నావు ఆ పని చేయనీయకుండా సేవ జీవితంలో ముఖ్యంగా నేను ఒకప్పుడు డిస్ట్రిక్ట్స్ అలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టినప్పుడు నాతో పాటు నలుగురు వచ్చి కనీసం సేవకులు కానీ నేను విశ్వాసంలో ముందుకు వెళ్ళిపోయేవాడిని ఎక్కడికెళ్ళనో వస్తే డబ్బులేదు పోయినప్పుడల్లా ప్రతి మీటింగ్ టూ డేస్ మీటింగ్కి దగ్గర దగ్గర పదిహేను అయ్యేది టూ డేస్ మీటింగ్కే అది నేను ఎవరి దగ్గరికి తీసుకోపెట్టాను పైసలు నా జేబులకెళ్ళి తీసుకున్నట్టని పైసలు నేను ఏదో రీతిగా సంపాదించి ఏదో రీతి కష్టపడి అప్పుడు నా కోరిక ఏమిటంటే ప్రతి డిస్టిక్లో పాస్టర్స్ మీటింగ్ టూ డేస్ పెట్టాలనే ఆ పాస్టర్లకి ఈ విషయాలు ప్రకటించాలనేష్ అంత గ్రేట్ గా నేను సక్సెస్ఫుల్ గా చేయలేకపోయినాను ఒక నాలుగు ఐదు డిస్టిక్లో చేయగలిగిన నేను ఒక సంవత్సరంలో తర్వాత నాతో పాటు ఉన్న వాళ్ళకి అటువంటి గుణగణం లేకపోయాను వాళ్ళ దృష్టిలో వాళ్ళ గుణగణం ఏంటంటే మనం సేవ పోతే వాళ్ళు మనకు రిటర్న్ ఇవ్వాలా మనం వాళ్ళ కోసం సేవ కదా వాళ్ళ ఊరికి వెళ్తున్నాం కదా వాళ్ళు మనకి ఇవ్వాలా అది రాంగ్ బోధ రాంగ్ తలం పందికి వాళ్ళ తను పోతే నేను ఒక్కనే పోతా కావాలంటే ఎందుకంటే ఈ వాక్యాలు ఇంతగా చూసుకొని నువ్వు దాన్ని పాటించకపోతే నువ్వు వేసదనకుండి కాబట్టి సేవ జీవితంలో డబుల విషయంలో మనం జాగ్రత్త జాగ్రత్తగా నేను సేవలనే వాడతాను ఏదో రూపకంగా ఎవరికో ఇవ్వడమో లేక పాసాలకి ఇవ్వడమో లేక అనదలకు ఇవ్వడమో ఏదో అది దాని కొరికే కదా దాని దేవుని మందిరంలో ఆహారం ఉండాలంటే తీసుకొని రావాల కానుకలు కాబట్టి మళ్ళీ ఆయన మందిరంలో ఈరోజు ఆహారము ఎక్కడ ఉంది కానుకలన్నీ నువ్వే తీసేసుకుంటే ఆహారం ఎక్కడ ఉంటుంది దేవుని మందిరంలో ఉండదు దేవుని మందిరంలో ఆహారం కాబట్టి మలక్కి గ్రంథంలో ప్రభు మాట్లాడుతాడు ఆయన మందిరంలో ఆహారం ఉండాలంటే నువ్వు కానుకలు తీసుకుని తావాలా ఎటువంటి ఆహారం గురించి మాట్లాడుతున్నాం ప్రకృతి సహజంగా ఉండే ఆహారం ఆత్మీయ ఆహారం రెండు ముఖ్యం ఎందుకంటే ఆ పక్షి బ్యాలెన్స్ గా ఎగరాలంటే రెండు రెక్కలు దానికి అవసరం కాబట్టి దేవుని మందిరంలో ఆహారం ఉండాలా అందుకు కానుకలు తీసుకొని తావాలా మందిరంలో ఆహారం అంటే రెండు విధాలుగా ఆహారం అనాథలు వస్తుంటారు పేద వాళ్ళ వస్తుంటారు రోగ వ్యవస్థలు వస్తుంటారు వాళ్ళందరికీ ఆహారం ఇవ్వాలి నువ్వు తప్పదు నీ మంది నువ్వు అది మనం ఒకరోజు తెలుసుకుంటా అంటే అది మందిరం కాదు ప్రతి రోజు ప్రతిరోజు మనుషులు రావాలా అక్కడ ఆహారం తీసుకోవాలా చెట్ల సాధ్యం లేదంటే అదే కదా విశ్వాసం అంటే అంటే నీకు విశ్వాసం లేదన్నట్టు నువ్వు తలపెట్టాలా ఆ కార్యక్రమం ఎందుకంటే కోరతీల రాష్ట్రపతిలో పౌల విషయాన్ని జ్ఞాపించుంది నువ్వు స్టార్ట్ చేస్తే దేవుడు ఖచ్చితంగా మాదే చూపిస్తాడు అన్న విషయాన్ని ఇంకొంచెం చూడండి ముందుకు వెళ్ళి కాబట్టి దేవుని మందిరంలో నా మందిరంలో ఆహారం ఉన్నట్లు పదివ భాగం అంతయురు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీని చేసి మీరు నన్ను నేను ఆకాశపు వాకిలను విప్పి పట్టజలనంత విస్తారంగా దివెనలు కుమరించేదని సైన్మిక అధిపతిగా యహోవా సెలవిచ్చుచున్నాడు కాబట్టి ఇప్పుడు మనం మీద అర్థం చేసుకోవాలి ఆయన వాగ్దనం చేసిండు మీరు ఆయన మందిరంలోనికి ఆయన మందిరంలో ఆహారం ఉండడానికి కొరకై కానుపులను తీసుకొచ్చినప్పుడు అవి దశమభాగం కావచ్చు ఎన్నెన్న భాగాలు కావచ్చు ఎందుకంటే ప్రతి నిబంధనలో దశభాగం అనేది లేదు అది ఎంతనా కావచ్చు కాబట్టి ఆయన మందిరానికి నువ్వు తీసుకొచ్చినప్పుడు ఆయన మరీ పట్టదనంతగా ధరాన్ని ఇస్తా అంటున్నాడు ఎందుకంటే దేవుని సేవ కొరకు ఆయన మందిరంలో ఆహారం మరీ సమృద్ధిగా ఉండడం కొరకు ఆయన తగిన అంటే నువ్వు తీసుకుంట్రా నేను ధరకు తీసుకుని వస్తాను ఫస్ట్ నువ్వు విశ్వాసాన్ని చూపించి తర్వాత నేను నమ్మదగిన వాడిని నేను నీకు చూపిస్తా అని అంటున్నాడు ఈ విషయాలు మనకి తను మాట్లాడుతుంది కాబట్టి నీ సేవ జీవితంలో ఇవి నువ్వు అమలు పరుచుకోవాలా నువ్వు ఎక్కడ వెళ్ళినా గానీ ఇది అమల్ పరుచుకోవాలా నీ దగ్గర ఉన్న జమ చేసుకోవాలా సేవకరకు వాడుకోవడం చూస్తున్న సరే నువ్వు సేవలపైనప్పుడు నువ్వులు తింటావు గదా శరీరానికి అవసరం కాబట్టి దాని తర్వాత మీ పంటను తినివే పురుగులను నేను గతించదును అవి మీ భూమి పంటను నాష్టం చేయవు మీ ద్రాక్ష అకాల ఫలంలను రాల్పాక యునునని సైన్యములకు అధిపతి అగు యహో కాబట్టివన్నీ మీరు చేస్తే ఈ లోకంలో కూడా మీరు ఆశ్రయింపబడతారు నీ పంట దేనికి సాదృశ్యము ఉదాహరణకి నువ్వు లక్షణలో వదాలు గలవంది నీ పంట ఏంది గొప్ప కాబట్టి గొప్ప జనంని ఏం విడిచిపెడతాయి నువ్వు సేవలో పురుగులు నీ సేవ జీవితం నువ్వు అటువంటి యథార్థమైన సేవ చేసినప్పుడు గొప్ప జనానికి అంటే పురుగులు అంటే తినేని అంటే తేళ్లు తేళ్ల నుంచి వాటికి విడుదల కల్పిస్తూ నీ పంటకి విడుదల కల్పిస్తుతల నుంచి విడుదల కల్పిస్తూ రకరకాల పురుగుల నుంచి విడుదల కల్పిస్తూ ఉంటుందంటే వాళ్ళ బంధకాల నుంచి వాళ్ళని విడిపిస్తాను వాళ్ళని వాళ్ళని ఎక్కడ తీసుకెళ్తాను చూడండి వాళ్ళందరినీ విడిపించిన సేవ అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసించే కనుక అంజలందరినూ మిమ్మల్ని ధనులందరని సైన్యంలోకి అధిపతి వ్యూహో ఇక్కడ రెండు గుంపులు కాల్పిస్తాయి లక్ష మంది ఉన్నారు దాని తర్వాత గొప్ప కూడా ఉన్నారు మీరు ఎప్పుడైతే ఇటువంటి విశ్వాసత కలిగి సేవ చేస్తారో మీ పంట అంటే గొప్ప జనం గొప్ప జనంను ఆయన రక్షలను నడిపిస్తూ దాని తర్వాత అప్పుడు మీరు అంటే ఫస్ట్ మీరు అంటే లక్ష మంది ఆనందకరమైన దేశం అంటే పరలోకాన్ని సాధువు కదా అది ఆనందకరమైన దేశం అంటే అక్కడ ఏడుపు పళ్ళు కొనుక్కుంటా ఉండవు ఎప్పుడు ఆనందం ఉంటుంది విషయం కాబట్టి ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తురు శాశ్వతంగా దాని తర్వాత గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్లకు అధిపతి కాబట్టి ఈ అన్యజనులు గొప్ప జనానికి సాధించడం ఎందుకంటే వాళ్ళు రక్షంపబడి అనులుగా మారిండ్రు కాబట్టి వాళ్ళు తిరిగి ప్రభు చింతకు నీ సేవను ఎప్పుడైతే పురుగులు వాళ్ళని విడిచిపెడతాయో వాళ్ళు అప్పుడు నిన్ను గ్రహించగలరు నీ వాక్యాన్ని స్వీకరించగలరు నిజమైన యేసుని వాళ్ళు వివరించగలరు ఎందుకంటే వాళ్ళు వేరొక ఏసిని వెంబడిస్తారు ఈరోజు ప్రపంచం అంతటా ఆ విషయాన్ని ప్రభు అంతా ఈసారి మాట్లాడాడు కాబట్టి ఇప్పుడు చూడండి ఇహో అసలు విషయమైనగా నన్ను కూర్చి మీరు బహు గర్భపు మాటలు పలికి చూడండి ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు నీ సేవ లక్ష మంది చేయాల్సిన సేవ ఈ తగినట్లు చేస్తే గొప్ప జనాన్ని కూడా పర్ణగ రాజ్యానికి నడిపిస్తున్నాడు ఏం జరుగుతుంది దాని చూడండి దేవుడు దేవుని సేవ చేయట ఏమవుతుంది నన్ను గూర్చి మీరు బహు గర్వపు మాటలు పలికి నన్ను నిన్ను గూర్చి ఏమి చెప్పితేమని మీరు అడుగుదరు గర్వపు మాటలు అన్నప్పుడు బాధ్యం ఎందుకంటే వాడు గర్విష్ఠి దుష్టుడు కాబట్టి మనలో ఎప్పుడు కూడా మాటలు ఉండద్దు ఎంత గొప్పవాన్ని కావచ్చు ఎంత జ్ఞానం ఉన్నా గానీ నువ్వు ఎన్నెన్నో విషయాలు నేర్చుకున్నా గానీ నీలో గర్వపు మాటలు ఉండద్దు ఎందుకంటే గర్వంగా మాట్లాడేది సైతాన్ ఇంగ్లీష్ లో ఉంది వాడు ఒక రీతి గొడవలే గాని ఘట సర్పంలాగా మాట్లాడుతుంటాడు అది మనం చూసిన వాక్యం కొంతకాలం క్రిందట ఘట సర్పము గర్వంతో మాట్లాడుతుంది అది సైతాను గర్వంతో మాట్లాడుతుంటాడు వాడు కాబట్టి వాడి అనుచరులు కూడా గర్విష్ఠులే మనలో గర్వము ఉండొద్దు అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు కానీ వీళ్ళు గర్వంగా మాట్లాడతారట దేవుని సేవ చేయటం నిష్ఫలము ఇది గర్వం ఏ ఏం సేవ చేస్తావు నేను చూసిన నా జీవితంలో పాస్టర్స్ వాడు నలభై సంవత్సరాలు కష్టపడి సేవ చేసినాడు కానీ వాడి కొడుకులలో ఒక్కరిని కూడా సేవకుంగా చేయలే ఒక కేస్ కాదు ఎన్ని కేసులో హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ చూపిస్తాను చూసిన పాస్టర్ ఎంతో కష్టపడి సేవ చేస్తున్నాడు కాని తన పిల్లలలో ఒక్కరిని కూడా సేవకుండా చేయలేకపోయినాడు ఎంతో మంది హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ నేను ఆ పిల్లలతో సంభాషించినప్పుడు మాట్లాడడం కూడా ఏందిపై నువ్వు నేను ఇప్పుడు మీకు ముందు ఏం మీ నైనా అంతగా సేవకుడు కదా ఎప్పుడు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి సేవ చేసిండు మీ నైనా మళ్ళీ నువ్వేంది ఇట్లొచ్చిందంటే ఆ సేవ మనకి పనికిరాదు మనం చేయలేము ఆ సేవ ఊర్లలో తిరుపుకుంటా అంత అంత పోగొట్టుకొని ఏం సంపాదన లేకుండా పేదరికంలో జీవించడం ఆ సేవ మనకు ఫిట్ కాదు అనేసి ఈ లోకం తట్టు తిరిగి ఈ లోకాన్ని ఆనందించడం లోకంలో సంపాదనకి బానిసలు కావడం పార్సర్ల కుటుంబాలు తల్లి కూడా భర్త సేవల బాధను అనుభవిస్తామంటే ఈ బాధ పిల్లలు అనుభవించద్దని వాళ్ళని కాన్వెంట్ స్కూళ్ళకి పంపించి హైయర్ ఎడ్యుకేషన్ పంపించి వాళ్ళ అమెరికాకి న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాకి పంపించేసి సేవకులు కానియకుండా అడగించారు ఇది చాలా కష్టతరమైంది భరించడం వారు దేనికి ఫిట్ కాకుంటే సేవకి పంపిస్తారు వాళ్ళు ఇంటెలిజెంట్గా ఉంటే వాళ్ళు ఇంజనీరింగ్ పంపిస్తారు లేకుంటే ఐటీ సెక్టర్ కి జాబ్స్ కి పంపిస్తారు కంప్యూటర్ ప్రోగ్రామర్స్ అయిపోతారు వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయి లక్ష లక్షలు సంపాదిస్తారు పోయిన మూడు సంవత్సరాలనే వాడు కొన్ని లక్షలు సంపాదిస్తాడు యాభై లక్షలు అరవై లక్షలు పెళ్లి ఖర్చు ఒక్క కోటి కూడా ఖర్చు పెట్టిన కుటుంబాలు ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు కేవలం పెళ్లికే అవసరమా ఏ రోజు కూడా పేదలని ఆదరించిన క్రైస్తవ జీవితం కానే కాదు ఇది కడుపు నిండా అన్నం పెట్టిన క్రైస్తవ జీవితం కానీ కాదు మిక్కిన అల్పలైన వీరికి మీరు చేసిన నాకులో చేసిన వారు అంటాడు వారికి చేయకపోతే మీరు నాకు చేయలేదు ఎప్పుడు చేసినాం ప్రబా మీరు ఆకలిగా ఉన్నప్పుడు ఎప్పుడు మీ ఆకలి తీర్చినామంటే మీ దగ్గర ఉన్న తని ఆ మిక్కిలి అల్పులు వీళ్ళు వాళ్ళ ఆకలి మీరు తీర్చేర్రు అంటే నా ఆకలి తీర్చినట్లే అన్నాడు ఇవన్నీ ఆత్మీయమైన చిహ్నాన్ని చెప్తున్నాడు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చిన అంటాడు ఎప్పుడు ఇచ్చినప్పుడు అంటే మీ దగ్గర ఉన్న అల్పులు వాళ్ళకి ఆహా వస్త్రం లేనప్పుడు మీరు చేసిన వస్త్రాలు వాళ్ళ దనం చేసినందుకు నాకు ఇచ్చినట్లు మీరు వస్త్రాలు ఈ విషయాలు ఆశ్చర్యమైన వాక్యాలు కదా అవి ధ్యానిస్తున్నాయి మనం మనం చేయలేదు అవన్నీ ఎప్పుడు నువ్వు చేసిన ఎప్పుడందా చేయాలా తుఫాన్లు వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు పిల్లలు తినలేక తిండి లేక ఎంత కష్టపడుతుంటే నేను చాలా సార్లు చేసినా అని గొప్పగా చెప్పుకోను నేను లారీ లారీలు పంపించిన ఒక్కడనే అక్కడ ఇక్కడ తిరిగి స్కూల్స్ కాలేజ్లు తిరిగి వాళ్ళతో వీళ్ళతో ప్రిన్సిపాల్స్తో మాట్లాడి పిల్లలతోని బట్టలు అన్ని తిప్పించి బొమ్మలు ఏముంటే అన్ని ఒక పెద్ద లారీ ఎత్తనా పంపించిన రెండు సార్లు చేసిన అట్లా ఒరిస్సాలో ఆ చెన్నైలో అయినప్పుడు సిటీల నుంచి గౌలిగూడకు పోయి అదేది బేగం బజార్ పోయి పెద్ద పెద్ద బాస్కెట్ల బిస్కెట్లు చాక్లెట్లు మిల్క్ పౌడర్లు ఫ్యారెక్ట్స్ టైప్ మిల్క్ పిల్లలకి పిల్లలకి ఉండదు కాబట్టి మిల్క్ అవన్నీ దాని తర్వాత ఎక్కడెక్కడెక్కడెక్కడ పాత బట్టలు అన్నీ కొన్ని వేసిన సిటీలో కట్టలు కట్టలు కట్టలు కట్టలు పాత బట్టలు మంచి ప్యాక్ చేసి డబ్బాలు వేసి చెయ్యాలా అంతే కదా గొప్పగా నేను చేసిన గొప్పగా ఫీల్ కావడానికి కాదు కానీ నువ్వు చేయకపోతే నువ్వు ఎట్లా దేవుని విశ్వాసవి దేవుని బిడవ్ ఎట్లయినావు నువ్వు ఆడంబరంగా జీవించినంత మాత్రంన అవి నువ్వు వాళ్ళకి ఇవ్వకపోవడం వలన నువ్వు ఏరుగుపక్క కూడా దేవుని బిడవు కాలేవు అందుకే నువ్వు ధనికులు అయినా కానీ ఉండాలా ఆ విషయం అది తెలుసుకోవాలి దేవునికి సమృద్ధి ఇచ్చింది ఇవ్వలేదని కాదు అంత ఇచ్చింది అనగాని నువ్వు లేవు అంటే నీ జీవిత విధానం అదిగలేదు ఇంకా సమృద్ధిగా ఆడంబరంగా కనిపించడమే నీ జీవితం అయిపోయింది కనీసం ఇప్పుడన్నా మనము మన జీవిత విధానాన్ని మార్చుకోవాలా ఇంతకాలం మనం చేయలేకపోయినామే కనీసం ఎప్పుడైనా చేయాలా నాకు ఎప్పుడనిపిస్తూ ఉంటుంది మా తల్లిదండ్రులకు నేను సరిగా చేయలేకపోయినా ఎప్పుడు నన్ను వెంబడిస్తూ ఉంటుంది సరే మా నాయనంటే ఇష్ట కూడా తీసుకున్న పోయేవాడు కాదు వాక్యం ఉంది నీ తల్లిదండ్రులు సన్మానించమని వాక్యం నువ్వు వాళ్ళకి వాళ్ళకి నువ్వు వాళ్ళని సన్మానించకపోతే నీకు ఎట్లా ఆయుష్ ఉంటుంది ఆయుష్ అవన్నీ కట్టుకట్ కట్ కట్టకట్ చెప్పబడ్డ వాక్యాలు అవన్నీ నువ్వు కావాలంటే నీ తల్లిని సన్మానించాలని వాక్యం దీర్ఘ ఉండాలంటే నీకు రోగాలు ఉండద్దు రోగాలంటే దేవ ఉండదు మళ్ళీ దేవ నువ్వు నీ తల్లిదండ్రులు సన్మానించకుండా నువ్వు ఏ రీతిగా విశ్వాసమైనవు నీ అనదములను నువ్వు నువ్వు ఏ రీతిగా విశ్వాసమైనవు అనదములు అక్కలు కొంతలు నువ్వు తీర్చాలా నేను అది నేర్చుకున్న చాలా లేట్గా కానీ మీ జీవితంలో అది లేట్ కాదు మీ జీవితంలో ఇంకా ఎర్లీగానే పాటు మీరు దాన్ని ఎప్పుడైనా కాబట్టి నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేనే జమ చేసుకోవాలి అది కాపాడుకోవాలంటే దానికి పురుగులు అని ఉంది వాక్యం కాబట్టి ఏ రీతిగా సరే నీ కుటుంబాన్ని పోషించుకుంటావు నీ కుటుంబానికి ఎంత అవసరమో తీర్చుకుంటావు కాబట్టి ఇంకా ఎక్స్ట్రా డబ్బు ఉంది కదా ఏం చేయాలా ఎవరికొరకు అది వాడుకోవాలా దేవుని సేవ వాడుకోవాలా దేవుని సేవకు పోయినప్పుడు పేదవాళ్ళుంటారు ఆహారం పెట్టడం నేర్చుకోవాలా అది మనం ఏర్పరచుకున్న సేవ ఈ మలాకి గ్రం చివరి భాగంకి వాళ్ళందరూ అనాథలని ఆదరించలేదు విధానం పట్ల కనికరం చూపించలేదు చెప్తాడు అదే బాధాకరమైన విషయం దేవునికి అది చాలా భరించడాన్ని ఆ విషయం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి ప్రశ్నిస్తా ఉంటారు మా తండ్రిని మా తల్లిని మా నుంచి ఎందుకు దూరం చేసినావు అని ప్రశ్నిస్తా ఉంటారు దేవుణ్ణి నీ వలన నువ్వు వానికి తండ్రిగా తల్లిగా లేవు నేనున్నాను నువ్వు ఎందుకు భయపడతావు ఏం భరి కాకు నీకేం అవసరం చెప్పు నువ్వు చదువుకుంటావా స్కూల్ పోతావా నేను చదివిస్తావు నీనైనా లేకుంటే ఉంది అని ఎప్పుడన్నా నువ్వు ఒక్క అనాథ పిల్లని ఆదరించినవా రెండు వేలు ఒక అనాథ బాబుని చదివించాలంటే సంవత్సరానికి రెండు ఎన్నో వేలు మనం ఖర్చు పెడతా ఉంటాం మన జీవితంలో ఏ రోజు కూడా మనం ఒక అనాథ పిల్లల్ని ఆదరించం మరి ఏం చేసుకుంటాం అంత డబ్బు హాస్పిటల్లో పెడతామా మందుల పెడతామా ఆ డబ్బులన్నీ తర్వాత అంత వేస్ట్ కదా నిష్ఫలమైన క్రైస్తవ జీవితం పుష్పించలేక పనిచలేక అని అది మన గురించే కాదా కాబట్టి ప్రభు ఈ విధంగా మాట్లాడుతున్నాడు చూడండి ఎందుకు వీళ్ళు గర్విస్తున్నారు దేవుని సేవ చేయటం నిష్ఫలమనియో ఆయన ఆజ్ఞలను గైకొని సైన్యములకు అధిపతిగా యహోవ సన్నిధిని మనము దుఃఖక్రాంతులుగా తిరుగుట వలన ప్రయోజనమేమి దేవుని సరిధిలో మన హృదయలను కుమ్మరించుకొని బాధతో ఏడుపుతో ఉపాసంతో ఉండడము మనకేమన్నా ప్రయోజనమా దేవుని సేవ చేయడము ప్రయోజనమా దాని చాలా అని మాట్లాడే కాలం పాస్టర్స్ అటెండ్ చేస్తున్నారు కొన్ని కుటుంబాలుంటే మా పిల్లల్ని ప్రోత్సహించడం కానీ నేను చాలా కుటుంబాలు చేసినాను పాస్టర్సే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహిస్తలేదు నేను పడిన కష్టం సార్ దేవుడు చూసుకుంటాడు నేను ఎంత కష్టపడను సేవలో మీరు మట్టుకు పొండి చదువుకోండి హైయర్ ఎడ్యుకేషన్స్కి పొండి అమెరికాకు పోయి బాగా డబ్బులు సంపాదించుకొని ఆడంబరంగా జీవించండి అది క్రైస్తవ జీవితం క్రైస్తవ జీవితము శ్రమతో కూడింది కష్టాలతో కూడింది అన్న బోధ పోయింది ప్రపంచం ఐశ్వర్యపు బోధ మొత్తం సంఘాన్ని చెడగొట్టింది ప్రపంచం అది ఏ మతమైనా కావచ్చు ఏ కు ఏ తెగైనా దానికి ఏ పేరైనా ఉండొచ్చు చర్చికి ప్రతి చర్చిలో ఇదే బోధ ఆడంబరంగా జీవించడం ఐశ్వర్యం దేవుని సమృద్ధిగా జీవిస్తాడు ఆశ్రయిస్తాడు దేవుని కొరకు శ్రమపడండి కష్టపడండి మరణ మరణం అగునంతంగా కష్టపడండి ఎవరైనా మరణిస్తారంటే ఎవరు చెయ్యతాడు నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ ఏ చర్చలో ఎవరెత్తాడు కానీ అపోస్లో ఎత్తారు నేను ముందు పోతాను నేను ముందు పోతాను అంత అటువంటి విశ్వాసం లేదు క్రైస్తవ జీవితం అంటే శ్రమలకుండా పోయే జీవితం అన్న బోధ మాయమైపోయింది మనం దాన్ని తిరిగి తీసుకొని రావాలా మనుషులను సిద్ధపరచాలా హతసాక్షులు కాబోయే కాలం కదా ఇది మనం ప్రభు ఇక్కడ చూపించిన బోధనే దానికి సంబంధించి గొప్ప జనం అంతా హతసాక్షులు అవుతారు అందులో లక్ష నాలుగు కూడా కొంతమంది కావచ్చు ఎందుకంటే చూసినా దానికి వాక్యం ఆమోస గ్రంథంలో మనం తిరిగి చెంగున ముగిపడ్డ వాటికి కొన్ని తీసి తిరిగి మంటలే వేస్తున్నాడు కాబట్టి వాళ్ళు కూడా కొందరు తప్పదు మరణించక అందులో మనం ఉంటే ఇంకా సంతోషమే దేవునికి మరణాలు చెప్తాం థ్యాంక్ యూ అటువంటి అటువంటి జీవితం ఎంతో ధన్యమైన జీవితం ఎందుకంటే నేను ఎక్కడ చూసినా జ్ఞాపకం లేదు అటువంటి స్టెఫెన్ జీవితాల్లో చూసినాం స్టెఫెన్ మరణించే టైంకి ఆయన దేవదూత స్వరూపిగా తయారైడ్ అంటే ఆయన మీదకి దేవుని యొక్క అభిషేకము ఏడంత ఏడెంతలు వచ్చిందేమో బహుశా నాకు తెలియదు ఎంత ఏలియా మీద ఏడెంతాలు వాక్యం చేస్తాం మనం స్టెఫెన్ మీద ఎంతగా దేవుని యొక్క ఆత్మ ఉందో మనం ఊహించలేం ఆయన చనిపోయేటానికి ఆయన తీర్మానించుకోండి ఇంకా నేను హతసాక్షిని ప్రభావాలని క్షమించు అప్పుడు ఆయన మొహము దేవదూత మెరుస్తుందని మనం వాక్యం చూస్తాం కాబట్టి ఎవరైతే తీర్మానించుకుంటాడో ఆయన సేవలో మరణించడం కొరకు వారి మీద స్పెషల్ అభిషేకం ఉంటుంది అది మనము ఇద్దరు శాస్త్రాల గురించి సంబంధించిన బోధ చూస్తున్నాం ఎన్నిసార్లో వాక్య పరగనివన్నీ కరెక్ట్ వాక్యాలను మనం స్వీకరిస్తున్నాం వారి మీదకి ఆత్మ దిగొచ్చినట్టు మనం చూస్తాం వారి వారు ఎన్నో అద్భుతాలు చేయ శక్తి గలవారు అని వాక్యం అంటే అంతగా అభిషేకం వారి మీద వాళ్ళు మరణించే టైంకి కాబట్టి మనం తీర్మానించుకోవాలా అందరినీ అరితిగా నువ్వు సిద్ధపరచగలవా నీ సేవా జీవితంలో వీళ్ళు మట్టుకు ఎట్లా గర్విస్తుంది గర్విష్ఠులు ధని లగుదురని శోధించే దుర్మార్గులు వర్ధలుతురని వారు సంరక్షణ పొందుతురని మీరు చెప్పుకొని ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి మనందరము ఇదే రూపకంగా జీవిస్తుంది మీరు వచ్చి నా పక్షంగా ఉంటే నాకు ఎందుకీ కష్టం అంటాడు ప్రభు నీకు వర్ణాలు ప్రభు నాకు కష్టమిషందు ఎందుకంటే ఆ బోధం ఎప్పుడో మాయమైపోయింది గత రెండు మూడు వందల సంవత్సరాల నుంచి లేదా బోధ మరి విశేషంగా గత యాభై సంవత్సరాల నుంచి మరి ఉన్నది కూడా మాయమైపోయింది బోధ ఎవరు కూడా నాకెందుకు ప్రభావ ఈ శ్రమ నాకు ఎందుకు ప్రభావ ఈ బాధ నాకు ఎందుకు ప్రావ ఈ కష్టం సస్తే బాగుంటది ఇట్లా క్షపించుకోవడమే ఉంది కాని ప్రభావ నీకు వదనాలనైనా అని వాళ్ళ దెబ్బలు తిని గాయాలయ్యి దేవుని సిద్ధిస్తున్నారు ఎవరన్నా చేస్తున్నాడా అట్లా చేయగలడా ఎవరు చేయలేడు గాయాల వంది నేను నిన్ను నమ్ముకుంటే నాకు ఎందుకు ప్రభు ఈ శ్రమ అంటున్నాడు అంటే ఎవరు చెప్పలే ఆ బోధ వాళ్ళకి ప్రభు నమ్ముకుంటేనే శ్రమ ఈ లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది ఎందుకంటే నన్నుగో ద్వేషించింది అన్నాడు ఆయన ఆ బోధ ఎప్పుడో మాయమైతే దుర్మార్గులని నువ్వు ఆశ్రయిస్తున్నావు మమ్మల్ని ఎక్కడ ఆశ్రయించినావు అని గర్వపు మాటలు గర్వపు మాటలు ఏంది అంటే ప్రారంభ చేసుకోండి నువ్వు నిజంగా దేవుణ్ణైతే అణువల్ని అణులని ఆశ్రయిస్తున్నావు మనెందుకు ఆశ్రయించలే వాడికి పెద్ద బిల్డింగ్ ఇచ్చినవు నాకు చిన్న ఇల్లు ఇచ్చినావు అది గర్వపు మాటలు అంటే నువ్వు నేను సవాల్ చేస్తున్నావు నేను నిన్ను నమ్ముకుంటే నాకేమిచ్చినావు అంటే ప్రకృతి సహజంగా ఆయన నుంచి ఏదో పొందుకోననే కదా ఆశ క్షయమైన ఆహారం కొరకు కష్టపడుతున్నారు కదా క్రైస్తవ జీవితం అక్షయమైన ఆహారం కొరకు ఎవరు కష్టపడుతున్నాడు ఒక పూట ఉపాసము ప్రభు ఈ సత్యాలు నేను గ్రహించాల ప్రవ్వ నా యొక్క ఆత్మీయతలను అని ఏదైనా ప్రార్థన చేస్తాడా ఎవరు చేయ ఉద్యోగం కావాలా ఇంటర్వ్యూలో సక్సెస్ కావాలా ప్రమోషన్స్ కావాలా శాలరీ ఇంక్రీజ్ కావాలా ఇంటి మీద సెకండ్ ఫ్లోర్ లేపాలా ఇదే మైండ్ ల్యాండ్ ఉంది కట్టుకోవాలా ఇల్లు ఇవే మైండ్ ఇంతకంటే ఉపాస ప్రార్థనలు పిల్లల చదువులు పిల్లల పెళ్లిళ్ళు సంతానం కావాలా స్కూల్లో ఫీజు సీట్లు కావాలా ఇవే ఉపాస ప్రార్థన నిష్ఫలమైన ప్రార్థనలు మీరు మీరు యుక్తంగా ప్రార్థించడం మీకు తెలియదు సమరస్థితితో మాట్లాడుతున్నాడు ప్రభు మీరు తెలియనిదని ఆరాధిస్తున్నారు మేము తెలిసిన దాన్ని అన్నాడు నువ్వు అటు చెప్పగలవా నువ్వు నిజంగా తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నావు చెప్పగలవా ధైర్యంగా ప్రస్తుతం జీవితం ఎట్లా తయారైపోయింది చూడండి అంత బలహీనంగా దిగజారిపోయింది కిందికి కాబట్టి వీళ్ళు అన్యులు ఎంతగానో వరదలుతున్నారు మమ్మల్ని మళ్ళీ మేమెందుకు వరదలలేకపోతున్నాం అని ఆయన మీద సనగుతున్నారు అప్పుడు యహో ఎందుకు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకునుక కొంచుండగా ఎహో ఆ చెవి ఎగి ఆలకించను కానీ చూడండి మనం మాట్లాడుతున్నప్పుడు మనం దేవుని వాక్యాలు జరిస్తే అప్పుడు ఆయన మన సంభాషణ వింట నుండి ఆయన మన సంభాషణ వినాలా మన సంభాషణతో ఆయన పాల్గొని మనకి మార్గాలు చూపించాలా ఇంకా అనేకమైన విషయాలు బయలుపరచాలంటే మన సంభాషణ ఆయనకి అంగీకారంగా ఉండాలా ఈ విషయం మనం ఇక్కడ నేర్చుకోవాలా వాళ్ళు మాట్లాడుతుంటే విన్నాడు కానీ ఆయన కోపం వస్తుంది గర్విష్ గర్భులు గర్విష్లుగా వాళ్ళు నా ఇష్టం కదా నేను ఎవరికన్నా ఏమని ఇచ్చుకుంటాను అందులోకి నేను ఉన్న ఇంకా వాడికి ఎక్కువ ఇచ్చుకుంటా అది నా ఇష్టం కదా నువ్వెవని చెప్పడానికి నువ్వు సవాల్ చేస్తున్నావు అన్న విషయాన్ని అది గర్వంతో మాటలని ప్రభు మనకి ఇక్కడ చూపిస్తాడు మరి యహోయందు భయభక్తులు కలిగి ఆయన నామంను స్మరించే ఉండి వారికి వారికి ఒక గ్రంథము ఆయన సమ్ముఖమందు వ్రాయపడను చూడండి ఇవన్నీ ప్రాణ గ్రంథంలో చూస్తాం ఇవన్నీ వాక్యాలు మాలాకి గ్రంథంలో ఎట్లా ఉన్నాయో ప్రాణ గ్రంథంలో అదే వాక్యం ఆయన సన్నిధిలో ఒక గ్రంథం అందులో మనం మన పేర్లన్నీ లిఖింపబడ్డాయి గొడపిల్ల జీవ గ్రంథం అంటాం ఇక్కడ కూడా ఉంది మాలాకి గ్రంథంలో చివరికి ఆ గ్రంథం ఆ గ్రంథంలో మన పేర్లు లిఖించబడాలా ఎవరు లిఖించబడాలా దేవుని వాక్యంలో సంభాషించేవాళ్ళు దేవునికి ఇష్టానుసారంగా దేవునికి అంగీకారంగా ఉండి సంభాషించే వాళ్ళ పేర్లన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి లక్ష నల్బద్ నాలుగు వేల వారి పేర్లందీ జ్ఞాపకార్థంగా గ్రంథం ఆయన సముఖమందు రాయబడను నేను నియమిపబో దినము రాగా వారు నా నా స్వకీయ సంపాదన తండ్రి తను సేవించి కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించునని సైన్యంలోకి అధిపతిగా యుహవసాడు అప్పుడు నీతి గల వారెవరో దుర్మార్గులు ఎవరో దేవుని సేవించే వారెవరో మూడు గుంపులు చూడండి ఇక్కడ ఆయనని సేవించే వారెవరో మీరు తిరిగి కనుగొందురు ఇక సమాప్తిలో తెలుస్తుంది ఈ విషయం అని మాట్లాడుతున్నాడు ఏ దినది అక్కడ ఉంది చూడండి నేను నియమింపబో దినము తీర్పు దినం తీర్పు దినంనా జీవ గ్రంథము అక్కడ ఎవరి పేర్లున్నాయి ఎవరి పేర్లు లేవన్న విషయాన్ని మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఎవరు ఎవరు నీతి గలవారు ఎవరు దుర్మార్గులు ఎవరు దేవుని సేవించేవారు సేవించేవారు ఎవరు సేవించని వారు మూడు గుంపులు ఉంటే అక్కడ నీతి గల ఎవరో దేవుని సేవించిన వారెవరో సేవించని వారెవరో కాబట్టి అన్ని గుంపులనే అక్కడ ఎందుకంటే మలాకిందాము చివరి భాగం కష్టపడికి అన్ని గుంపులు అక్కడ కనిపిస్తున్నాయి క్రైస్త సంఘంలో ఉండే గుంపులన్నీ ప్రాణంగా మనం చూస్తాం కాబట్టి ఈ యొక్క మూడవ అధ్యాయం గుంపులకు మనం వచ్చినాము ఇప్పుడు నాలుగవ ఆధ్యాయులు విషయాలు కొన్ని ధ్యానించుకొని ఈ రోజు వాక్యాన్ని మనం ముగించుకుందాం ఇది ఇంతకు ముందు మనం కొంత చూసుకున్నాము నాలుగవ అధ్యాయాన్ని ఏలియా సంబంధించిన బోధది కాబట్టి నాలుగవ అధ్యాయము ఏలియనగా నియమింపబడిన దినము వచ్చున్నది కాబట్టి రెండవ రాక సంబంధించిన విషయము కొలిమి కాలునట్లు అది కాలును గర్విష్ఠులందరును దుర్మార్గులందరు కొయ్య కాలు వలె ఉంది రెండు గుంపులు సర్పములు తేళ్లు గర్విష్ఠులు అంటే సర్పములు ఎందుకంటే వాడు గర్వంగా మాట్లాడతాడు గత సర్పము గర్వంగా మాట్లాడుతుంది కాబట్టి ఒకరోజు నేను మీకు ఆ వాక్యం చూపిస్తాను ఇప్పుడొద్దు గర్విష్ఠులందరూ సర్పంలో సాదృశ్యం నాక నీకు ఎక్కువ తెలుసా నేను అక్కడ నేను ఇక్కడ నేను ఇది నేను అది అది మాటలు అన్నట్టు గర్వక మాటలు కాబట్టి గర్విష్ఠులందరూ సర్పంతో పోల్చబడ్డవారు అనర్థం దుర్మార్గులు అంటే దోచుకుండేవారు అన్న విషయం కాబట్టి తేళ్లకు సాదృశ్యం కొయ్య కాలు వలె ఉందరు వాళ్ళ ఒకరికి వేరేనను చివరనను లేకుండా ఎందుకంటే వాళ్ళలో ప్రభు లేడు కాబట్టి వేరు వేరు చిగురు ప్రభుకే సాదృశ్యం దావిదు చిగురు కదా దావిదు చిగురు వారిలో మన ప్రభు ఉండడు అని ఈ వాక్యం జ్ఞాపకం చేస్తుంది సర్పములో తెలలో మన ప్రభు ఉండడు అని వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి వారిలో ఒకనికైనా ఒకనికి వేరెను చిగురడును లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యలకు అధిపతి యహోవా వారు అందరూ కాల్చివబడతారు రక్షణ తప్ప అందరూ కాల్చివేయబడతారు అయితే నానామందు భయభక్తులు గల వారు మీకు నీతి సూర్యుడు ఉదయించు అంటే ఏసు ప్రభు అతని రెక్కలు ఆరోగ్యము కలిగజేయును అంటే మీరు రోగ్రస్తులు గొప్ప జనం రోగ రోగంతో ఉన్నవారు కాబట్టి వారు ఎప్పుడైతే ప్రభు చింతకొస్తారో అప్పుడు వారికి ఆరోగ్యం కలుగును అంతవరకు వారికి ఆరోగ్యం లేదు రోగం గనక మీరు బయలుదేరి క్రొవిన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయురు నేను నియమింపబో దినే ఉంటే ఇదిగో సర్పడే మన కాళ్ళ కింద వాళ్ళు ధూళిలాగా ఉంటారు విషయాన్ని మాట్లాడుతున్నారు అయినా గానీ మనం గర్వించం ఈ విషయంలో ఎట్టి పరిస్థితిలో మీరు వాటిని అనగుద్రక్కుదురని సైన్య అధిపతిగా వ్యూహోశలు ఇచ్చిస్తున్నాడు కాబట్టి హోరేపు కొండ మీద ఇష్టలందరి కొరకై నేను నా సేవకులైన మోసకు ఆజ్ఞపించిన ధర్మశాస్త్రమును దాని కటలను నిధులను విధులను జ్ఞాపకము చేసుకున్నది యహోవ నియమించిన భయంకరమైన ఆ మహాదినం రాకమును నేను ప్రవక్త ఏలియాను మీ పంపుదును నేను వచ్చి దేశం శపించకొని నట్లు తండ్రుల హృదయములను పిల్లల తట్టును పిల్లల హృదయాలను తండ్రిల తట్టును త్రిప్పును వీటికి సంబంధించిన విషయం ఒక రెండు మూడు వరాల క్రితం దీర్ఘంగా ఏలియాకు సంబంధించిన కొన్ని క్లుప్తంగా నీకు వాక్యం చూపించేసి నేను ముగిస్తాను ఈరోజు కొన్ని రాసుకున్నాను ఈరోజు నేను ముఖ్యంగా నాకు బుధవారం ఉదయం ఈ వాక్యాన్ని నేను ధ్యానించి సరే ఇంకా దీన్ని ఎడిటింగ్ చేయాలా వర్క్ చాలా అయిపోతుంది ఊపిరినంతగా వర్క్ అయిపోతుంది ఆఫీస్లో ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టం రెండు రోజులు పడుతుంది ఎడిటింగ్ ఈ మధ్య ఎందుకంటే గంట గంట నరకు మించిపోతుంది వాక్యం ఈ వారాల నుంచి చూస్తుంటే అది మొత్తం ఎడిటింగ్ చేయాలంటే రెండు రోజులు పడుతుంది ఎందుకంటే ఒకటేసారి నేను చేయలేను అప్పటింత అప్పటింత తెలిసి ఎప్పుడు ఫ్రీ టైం దొరుకుతుందో అప్పుడు చేస్తున్నాను ఆ ఫ్రీ టైం దొరికినప్పుడు నాకు ల్యాప్టాప్ ఉండాలా ఫ్రీ టైం దొరికినప్పుడు ల్యాప్టాప్ ఉండదు ల్యాప్టాప్ ఉన్నప్పుడు నాకు ఫ్రీ టైమ్ ఉండలేదు అక్కడ జరుగుతుంది సరే ఎట్లా ఉన్నా కానీ మనం కొంత టైం చేసుకోవాలి అందుకే ఎర్లీ మార్నింగ్ లేస్తాను ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను ఫైవ్ థర్టీ చేస్తుంటారు కాబట్టి ఏలియా సంబంధించిన విషయం ధనించినప్పుడు మనం చాలా ధనించం అట్టుపోయిన వారం పాటు దానికి ముందు ఏలియా కాలం ఎట్లా ఉండే దాని తర్వాత ఏలియా సేవ జీవితం ఎట్లా ఉండే ఎందుకంటే మన ప్రభువు రాకడాక ముందు ఏలియా వచ్చి అన్నిటినీ సక్రమ అని ఇందాక ధనించాం అన్నిటినీ చక్కగా చేస్తాడు అని అన్న విషయాన్ని చూసినాం మనం ఏవి చక్కగా చేస్తాడంటే మార్గాన్ని సరళం చేస్తాడు ఫస్ట్ పాయింట్ అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం ప్రభు మార్గాన్ని సరళం చేస్తాడంటే అందరినీ మళ్ళా ప్రభు తట్టు తిప్పాలా తండ్రుల హృదయాన్ని పిల్లల తట్టు పిల్లల హృదయాన్ని తండ్రుల తట్టు అంటే సరే తండ్రులంటే అబ్రాహం ఇసా యాకోబ్లే కదా ఔరిదిగా చూస్తే ఆత్మీయంగా చూస్తే కూడా అంటే అబ్రాహం మనకు విశ్వాసం తండ్రి కాబట్టి అబ్రాహం తట్టు అంటే విశ్వాసం తట్టు లేక మన ప్రభు తట్టే మన హృదయాలను తిప్పాలా మనం తిప్పుకోవాలా ఇతరుల హృదయలని మన ప్రభు తట్టి తిప్పాలా ఆయన వాక్యం తట్టు తిప్పాలా అన్న సత్యాన్ని ప్రభు మనకు బయలుపరిచిండి ఆరోజు కాబట్టి ఏలియా కాలం ఎరితిగున్నప్పుడు ఆహాబు యజబెలు బయలుదేవత బయలుదేవత యాజకులు వీళ్ళందరున్నారు ఆరోజు కాబట్టి యువ కష్టపడికి ఏలియా రావాలా మన ప్రభుకి ముందు మన ప్రభు లోకం రాకముందు ఏలియా రావాలా ఏలియా వచ్చి మనుషులని చకపరచకపోతే తన్నల తట్టు హృదయ పిల్లల హృదయాలు పిల్లల తనల హృదయాలు తిప్పకపోతే ఆయన వచ్చి శపిస్తాడు అంటే ఈ లోకానికి తీర్పు అందరూ తీర్పు వలన నిత్య నరకానికి వెళ్ళిపోతారు కాబట్టి ఏలియా బోధ దేనికి సంబంధించింది నాకు అప్పుడు చూపించిన దేవుడు కరెక్ట్ ఏలియా సేవ జీవితం ఎట్లా ఉండే అంటే ఏలియా ఆశ్చర్యకరంగా మనకు కనిపిస్తాడు బైబిల్లో ప్రతి ప్రవక్త తన పుట్టుక తన పూర్వీకులు ఏ గోతరానికి సంబంధించిన వాళ్ళు తన తల్లిదండ్రుల గురించి ఉంటుంది అక్కడ తల్లి గురించి ఉండేది సాధారణంగా తండ్రి గురించి ఉంటుంది పలాని తండ్రి కుమారులు ఉంటుంది ఏలియా సంబంధించిన బోధాలు ఏలియా సడన్లీ కనిపిస్తాడు వాక్యంలో మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వర్షంలో ఆయన కనిపిస్తాడు మనకి ఒకసారి చూడండి మొదటి రాజుల గ్రంథము పదిహేడవ అధ్యాయము మొదటి వచనము స్టార్ట్ అవుతుంది అక్కడ పద అధ్యాయము మొదటి వర్షంలో అంతటా గిలాదు కాపురస్తుల సంబంధి ఏలియా ఆహావనతకు వచ్చి సన్నిధిని నేను నిలిచిన్నాను ఇసే ఆ యహోవ జీవంతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరంలో మంచెను వర్షములను పడదని ప్రకటించెను ఏలి ఆకస్మికంగా వస్తాడు బైబిల్లో ప్రతి ప్రవక్త ఆరంభము మొదలుకొని కాలం ముగించేంత వరకు ఆయన సేవ ఎట్లా ఉందో చూపిస్తారు గాని బైబిల్ అంతటా ఏలియా జీవితం అట్లు ఉండదు ఆయన ఎక్కడ పుట్టిండి ఎక్కడ పెరిగిండు ఎవరు తెలదు సడన్లీ అట్టు సీల్ అప్ వచ్చేస్తాడు ఆశ్చర్యంగా ఆయన సేవ అట్లుంటది విషయం కాబట్టి ఈ విషయం బాగా తెలుసుకోండి అప్పుడు మనం ఈ యొక్క ఏలియా సంబంధించిన బోధ మన ప్రభు చెప్పిండు మల్లకి గ్రంథంలో ఏలియా ముందస్తు శాస్త్రులు పరిశీలిచ్చి ప్రభుని ప్రశ్నిస్తారు ఏలియా రావాల కదా ముందు అంటే అవును ఏలియా ఆల్రెడీ వచ్చిండు అంటారు కానీ మీరు ఆయన గ్రహించలేదు మీరు గుర్తించలేకపోయాడు అప్పుడు అందరూ ఆశ్చర్యపోతా ఉంటారు దాని తర్వాత ఆయనే ఏలియా అనుకున్నారు కూడా ఆయన మరణించిన చిన్న మీద మరణించినప్పుడు ఏలియన్ గెలుస్తుండేమో అనుకుంటున్నారు ఏలి వస్తాడేమో ఈయన రక్షిస్తాడేమో అనుకుంటున్నారు నువ్వే నా ఏలియన్ ఆయన అందరికీ ఈ వాక్యం తెలుసు మలకి గ్రంథం చివరిలో ఉంది ఏలియా తిరిగి రావాలనేసి ఏలియా తిరిగి వచ్చినాక అందరి మనసులని తిప్పుతాడు అనే విషయాన్ని వాళ్ళు తెలుసు వాక్యం అందుకే శాస్త్రులు పరిశీలకు తెలుసు సామాన్య ప్రజలకు కూడా తెలుసు ఆ విషయం అందుకే వాళ్ళు ఆ రీతిగా ప్రశ్నిస్తున్నారు అర్థం తీసుకుంటాం కాబట్టి ఇక్కడ తిష్పీయుడు అంటే తిష్పీ ఒక స్థలం అది ిలాద్ ప్రాంతంలో అక్కడ ఉండేవాడు ఏలియా అకస్మితంగా లేక సడన్ గా ఆయన ఆ రాజ్ దగ్గరకు రావడము వర్షం పడకపోవడము కరువు రావడము అన్న విషయాలు ప్రవర్తిస్తున్నాడు ఇంకా వర్షం ఉండదు కొంతకాలం వరకు మీకు ఆకలి ఆహారం ఉండదు బహు కరువు రాబోతుంది అన్న విషయాన్ని అక్కడ ఆయన ప్రవర్తిస్తాడు ఆయన సేవ ఆదిత గుతుంది కాబట్టి యుగ సమాప్తిలో అదే జరుగుతుంది బయటికి సేవకులే బయట సేవనే కనిపిస్తుంటది ఆడంబరంగా అందరూ దేవుని స్ఫృతించడం ధరపరచడం కానీ అంతా ఆకలి అక్కడ జీవాహారం ఎక్కడ కనిపించదు ఎందుకంటే మొత్తం పులిసిపోయినాక ఎక్కడ ఉంటుంది ఆహారం క్రైస్తవ జీవితం అట్లా తయారీ సమర్థికష్టపడు కాబట్టి ఏలియా ఆశ్చర్యంగా ఆయన ఎక్కడోడు ఏం చేసేది ఏం పుట్టింది ఇప్పుడు ఇరిమియా చూస్తాం ఇరిమియా చిన్నప్పటి నుంచి ఎట్లా దేవుని కొరకు సమర్పించబడ్డవాడు సమయాలు చిన్నప్పటి దేవునికి సమర్పించి ఇవన్నీ చూస్తాం మనం కానీ ఏలియా సడన్లీ రావడం చూస్తాం చరిత్రలో కాబట్టి ఆయన సేవ జీవితం అంతే మన జీవితాలు కూడా అంతే మనం ఏలియాకి సాదృశ్యం ఉండాలి మన సేవ ఈ లోకంలో ఈ లోకం అంతా బయలుదేవతను పూజిస్తుంది ఇది బబులోనికి సాదృశ్యం ఈ లోకము దాని నిలయము మత ఆలయమే కాబట్టి దాని దాని రాజధాని మత మత మతమే కాబట్టి ప్రపంచమంతట మతము బబులోను సామ్రాజ్యానికి రాజధాని ఉంది ఏ మతం అన్నా కావచ్చు మరి విశేషంగా క్రైస్తవ మతం అట్లా తయారవుతుంది ఎందుకంటే అహాబుని భరిస్తుంది ఆహాబు ఆత్మని భరిస్తుంది యజబెలు ఆత్మని భరిస్తుంది క్రైస్తవ సంఘమే యజబెలు ఆత్మ లాగా తయారైంది మతం గురించి మనం మాట్లాడుతున్నాం ఇక్కడ కాబట్టి ఆశ్చర్యకరంగా బాప్తిజం ఇచ్చే యోహాను కూడా అకస్మితంగానే వస్తాడు ఆయన జక్కడిగా ఎలిజబెత్ పుట్టిండు కానీ ఎక్కడ పెరిగిండు అరణ్యంలో అడ అడవులలో మెడతలు తేనె తిని బ్రతికిన వాడు చర్మం ధరించుకున్నవాడు ఉంది వాక్యం లూకాసు వార్తలనే ఉంది ఆయన గురించి ఎక్కువ యూహాను సువార్త మొదటి అధ్యాయము లూకాసువార్తలు చూస్తాం ఆయన గురించి దీర్ఘంగా యూహాను సువార్తలు ఏముండదో లూకాసువార్తలో ఉంటుంది మత్తవార్థ మార్కువార్తలో ఏముండదో లూకాసు వార్తల మరి విశేషంగా ఉంటుంది యోహాను సువార్తలనే ఉంటుంది ఎక్కువ మత్త మార్కు సువార్తల లేని యోహన్ సువార్థలు ఉంటాయి యోహన్ సువార్థలు లేదంటే ఖచ్చితంగా లూకా సువార్తలు ఉంటుంది అది విధానం దేవతలు ఏర్పరచండి అందుకే అన్ని సుమార్తలు మనం చదివితే ఈ యొక్క విషయాలు మనకు బాగా అర్థమవుతాయి కాబట్టి మొదటిదిగా ఏలియా వచ్చినప్పుడు ఏం చేస్తాడు చూడండి ఇక్కడ చూస్తున్నాం మనం మలాఖీ గ్రంథం చివరి వచనంలో ఏలియా వచ్చినప్పుడు తండ్రిల హృదయాలు పిల్లల తట్టు పిల్లల హృదయాలు తండ్రిల తట్టు కాబట్టి తండ్రులే గాని పిల్లలే గాని మన ప్రభు తట్టు తిరగాల మోస ధర్మశాస్త్రం తట్టు తిరగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేసినాడు విశ్వాసం తట్టు తిరగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేసింది కాబట్టి లూకా మొదటి అధ్యాయము పదహార వర్షంలో ఎవరి తట్టు ఎవరు తిరగాల అన్న విషయాన్ని తేటగా చూపిస్తుంది చూడండి వాక్యం లూకాస వర్త మొదటి అధ్యాయము బాప్సిమి యోహన్ సంబంధించిన విషయం ఇక రాబడింది పద్నాలువ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షల సమయము మధ్యమైన త్రాగత తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుధాత్మతో నిండుకొని వాడై ఈశలో ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును తండ్రిలో హృదయం గాని పిల్లల హృదయం గానీ ఎట్టు తట్టు తిరగాలంటే దేవుని వైపు తిరగాల ఎవరు దిప్తారు బాప్తిజం నుంచి యోహన్ దిప్తాడు ఆయన లేడు కదా మళ్ళీ ఏలియా బాప్సన్ ఇచ్చి యోహనే ఏలియా కానీ మీరు అతను గుర్తించక చిత్తవద్ద చేసి చెప్తాడు ప్రభు మళ్ళీ బాప్స నుంచి యోహన్ కూడా చనిపోయాడు మళ్ళీ ఏలియా ఎప్పుడు రావాలి ఏలియా ఆయన కాలంలో చనిపోయాడు మళ్ళీ ఆయన తిరిగి వస్తాడని చెప్తున్నాడు ఆయన రాకడకు ముందు రెండవ రాకడకు ముందు ఏలియా తిరిగి రావాలా మళ్ళీ ఏలియా అనే వ్యక్తి ఉన్నడా పాతవి గతించినాయి కొత్త కాలంలో అది ఆత్మకు సంబంధించిన ఒక వ్యవస్థకు సంబంధించినవి ఏలియా యొక్క ఆత్మ లేక ఏలియాలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ యుగ సమాప్తిలో సేవకులలో ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే ఏలియా ఎట్లా సేవ చేసిండో మీరు అట్లా సేవ చేయాలి ఏలియా భయపడాడు ధైర్యంగా ఉంటాడు కానీ ఎలిజబేద్ భయపడింది కరెక్టే దాని తర్వాత ఆయన దక్షిణ భాగంలో సేవ చేసినట్టు మనం చూస్తాం సుడిగాళ్ళి అతన్ని తీసుకొని దక్షిణ భాగంలో దించింది దించినప్పుడైనా అక్కడ సేవ చేసినట్టు మనం చూసినాం దేవుడు వాక్యం చూపించింది మనకు ఆధారాలతో పాటు క్రైస్తవ జీవితం ఈరోజు నమ్ముతుంది అమాంతంగా ఎత్తబడిందని కానీ ఆ సుడిగాలు ఎట్లా పైకి తీసుకెళ్లిందో అట్లానే తిరిగి తీసుకొచ్చి ఉత్తరం నుంచి దక్షిణలో పడేసిందని మనం చూసిన వాక్యం ఆయన సేవ జీవితము దేశమంతా బయలుదేవతని పూజిస్తున్న కాలంలో ఆయన సేవ ఆరంభమై ఆహాము వంటి క్రూరుడు దేశాన్ని పరిపాలిస్తున్న టైంలో ఆరంభమై ప్రపంచమంతటా క్రూరులు లేస్తున్నారు మీరు చూస్తున్నారు అవన్నీ చాలా కఠినంగా ఉంటుంది కొంతకాలం సమాధానం సమాధానం అంటారు కానీ అది అబద్దంతో కూడిన సమాధానం అది వాళ్ళు చెప్పే బోధలన్నీ వాళ్ళు చెప్పే పనులన్నీ చేసే పనులన్నీ ఈ దేశానికి సమాధానం రాబోతుంది ఈ దేశంలో సంబద్ధి ఉండబోతుంది పిల్లలకు అందరికి ఉద్యోగాలుంటాయి మంచి ఆహారం ఉంటుంది పేదవాళ్ళకి ఏం కష్టం ఉంటది ఇవంతా ఫాల్ స్పీచ్ అంటారు ఇంగ్లీష్ లో మభ్యపెట్టు సమాధానం ఇది కానీ నిజమైన సమాధానం మన ప్రభు మన హృదయంలో ఉంటేనే ఉంటుంది ఆయన నీ హృదయంలోకి వస్తేనే నీకు సమాధానం ఈ లోకంలో ఏర్పడకుండా సమాధానం ఎందుకంటే సమాధానం తీసుకురాలని చెప్పిండు సమాధానం తీసుకొని వచ్చినానని తలంచకూడ అసమాధానం తీసుకొచ్చిన అంటాడు ఖడ్గం తీసుకొచ్చిన అంటాడు ఖడ్గం అంటే అసమాధానం ఉండదు అన్నట్టు కాబట్టి ఎక్కడ చూసినా రక్తపాతం ఉంటుంది అన్న అక్కడ మాట్లాడుతున్నాడు కాబట్టి బాప్తిజం జోహాన్ సేవ చూడండి ఆయన అనేకులను ప్రభున వారి దేవుని వైపునకు మరియు అతడు తండ్రుల హృదయంలో పిల్లలు తట్టునకును అవిధేయులను నీతి జ్ఞానము అనుసరించిన తిప్పును కాబట్టి తండ్రుల హృదయం పిల్లల హృదయం ఏందన్న విషయం ఇక్కడ మనం చూసిన మరోసారి ఏంటది అవిదేలను నీతి మంతుల జ్ఞానము అనుసరించుటకు త్రిప్ ప్రభు కొరకు ఆయత్త పడి ఉన్న ప్రజలను సిద్ధపరుచకై ఏలియో యొక్క ఆత్మయు శక్తియు ఆయనకు ముందుగా వెళ్ళును కాబట్టి బాప్తిజమిచ్చి వ్యూహాల గురించి ఎక్కడ ఇంత తేటగా ఆయన సేవ దేని సంబంధించిందని ఇక్కడ చాలా తేటగా ఆయన సేవకు సంబంధించింది బాప్సమిచ్చి వ్యూహాను లో ఏలియా ఆత్మ ఉన్నట్టు కానీ అట్లా ఉండదు ఏలియాలో ఏ ఆత్మ ఉందో అదే ఆత్మ బాప్సమిచ వ్యూహన్ లో ఉంటది ఏలియాలో ఏ ఆత్మ ఉందో బాప్సమిచ వ్యూహన్ ఏ ఆత్మ ఉందో ఆత్మ నీలో ఉంటది ఈ విషయం బాగా అర్థం మీ యొక్క దైవికమైన జ్ఞానంలో మార్పు రావాలా యజబెలులో ఏ ఆత్మ ఉంది యజబెల్ ఆత్మ ఉందా దయ్యమాత్మ ఉంది యజబెలు ఆత్మ ఈ రోజు ప్రపంచం అంతటా విస్తరించిందంటే యజబెల్ ఎప్పుడో చనిపోయి తనం ఎప్పటికీ జ్ఞాపకం రాకుండా పోయింది మళ్ళీ ఆయన ఆత్మ ఇక్కడ ఎక్కడ సంచరించేది ఎందుకంటే ఎప్పటికీ మరవబడి శాశ్వతంగా మరవబడ్డది ఆత్మ మరి ఆయన ఉన్న ఆత్మ ఈ లోకం తిరుగుతుంది అందుకే ప్రకటన గ్రంథంలో చూస్తాను యజబెల్ గురించి ఆమె ఎప్పుడో మరణిస్తే ఆమె ఆత్మ ఆమె మళ్ళీ ఎందుకు కల్పిస్తే గ్రంథంలో అంటే ఆయన ఆత్మ ఉంది అంటే ఆయన ఆత్మ అంటే ఆయన ఉన్న ఆత్మ కాబట్టి దయం ఆత్మ అని మనం అర్థం చేసుకోవాలా బాప్సమిచ్చి వ్యూహన్ల ఉంది దేవుని యొక్క ఆత్మ ఏలియలా ఉంది దేవుని యొక్క ఆత్మ కాబట్టి ఈ వాక్యం విని నాకు కూడా ఏలి ఆత్మ కావాల ప్రవ్వా అని ప్రార్థన పిచ్చివాడివిరా వేరివాడివిరా అంటాడు నువ్వు ఎప్పటికీ సత్యాన్ని గ్రహించలేదు అంటాడు నీకు కావాల్సింది దేవుని యొక్క ఆత్మ పరశుధాత్మ పరశుధాత్మని మనము దూషించద్దు పరశుదాత్మని మనము ఆర్పకూడదు ప్రతిరోజు ఆయన ఆత్మలో మనము లీనం కావాలా ఉదయం లేచినప్పుడు పరశుదాత్మలో లీనం కావాలా ఆయన పరశుదాత్మ మనకు చాలా అవసరం నువ్వు ఏవి కూడా విభేదించలేవు లేకపోతే ప్రతిక్షణం మోసపోతా ఉంటావు కాబట్టి యోహాను యోహాను బాప్తిజం యోహాను సేవ జీవితం దేనికి సాదృశ్యం అవిధేయులను అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించటకును త్రిపవలను ఇందాక నీ ఇష్టం గ్రంథము పదకొండవ ధ్యాయము ముప్పై వచ్చి నీతిమంతులు ఎవరు జీవవృక్ష ఫలం ఇచ్చేవారు నీతిమంతులు ఫలించ జీవవృక్షం వాళ్ళ వాళ్ళ జీవిత విధానం జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు దేవుచత నడిపిస్తారు కాబట్టి ఇక్కడ బాప్సిజం వ్యూహాన సేవ కూడా దానికి సంబంధించింది ఏంటది అవిధులను నీతి మంత్రుల జ్ఞానము అనుసరించటకు త్రిప్ ప్రభు కొరకు ప్రజలను సిద్ధపరచకై ఏలి ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కాబట్టి యుగ ఆయనకు ముందుగా మనం వెళ్లాలా ఆయన వచ్చే టైంకి మనుషులను ఏలియా ఎట్లా సిద్ధపరిచిండో బాప్సమి యోహాని ఎట్లా సిద్ధపరిచిండో ఏలియా ఏం సిద్ధపరిచింది చెప్పండి మనుషులని బయలదేవత బోధ నుంచి మళ్ళీ వాపస్ తీసుకొచ్చిండు యహోవ దేవుని చెంతకు కష్టతరమైంది సేవ చాలా కష్టతరమైంది బయలదేవత యాజకులందరినీ చంపించి పర్వతలందరినీ చంపించి తిరిగి దేవుని యొక్క ఆరాధనని ఆరంభించినవాడు రెస్టరేషన్ అంటారు ఇంగ్లీష్లో తిరిగి స్థాపించడం అంటారు చాలా కష్టతరమైంది తిరిగి స్థాపించడం అంటే చాలా కష్టతరమైంది నిహామ్య కాలను చూసినాం తిరిగి స్థాపించండి ఆయన యహోశివ తిరిగి స్థాపించండి బబ్లో నుంచి తిరిగి వచ్చినాక ఆ యహో వేరే యహోశివ వేరే కాబట్టి బాక్సిస్ బిచ్చి ఆత్మ ఎటువంటిది తిరిగి స్థాపించడం అన్నిటినీ స్థాపిస్తాడు చూడండి ఇది అర్థం చేసుకున్న అప్పోస్టల్ ఈ బోధని ఎట్లా ప్రకటించినా చూడండి ఒకసారి అపోస్తల బోధ మూడవ అధ్యాయం అపోస కాలము మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి బాప్తిజం ఇచ్చి వ్యూహాను బోధ అక్కనే లేదా అపోర్స్ బోధ ఎట్లుంది బాప్సమి వ్యూహాను బోధ ఎట్లుంది ప్రభు సముఖ నుండి విశాద కాలమును వచ్చినట్లు మీ కొరకు నియమించిన క్రీస్తు యస్సును ఆయన పంపునట్లును మీ పాపములు తురిచివేయబడు నిమిత్తమును మారు మనసు నుండి తిరుగుడి మారు ప్రభు చెంతకు తిరగండి అది నీ హృదయం మార్పుడికి సంబంధించిన బోధ ప్రతి ఒక్కడూ దేవుని తట్టు తిరగల అన్న బోధ అపోసులకు అర్థమైంది బాప్సమి బోధ ఏంది అక్కడ బాప్సమి లేడు మరి ఆయన చెప్పినట్లే ఉంది ఈ బోధ కూడా కాబట్టి అందరినీ దేవుని తట్టు తిప్పే బోధ అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏలియా కూడా అదే తిరిగి బయల నుంచి వారిని యహో దేవచ్చంతకి నడిపించిండో ఏలియా కాబట్టి ఇప్పుడు చూడండి ఏమో వచనంలో అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చినని దేవుడు దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ పర్వతల నోట పలికించను చూడు మరోసారి అపోస్ల కార్యములు మూడవ అధ్యయము ఇరవై వచనం నుంచి మీ కొరకును నియమించిన క్రీస్తీయస్ను ఆయన పంపునట్లును మీ పాపములు తొడిచివేయబడు నిమిత్తమును మారు మనసు తిరుగుబడి అన్నిటికీ బాగా తీసుకోండి అన్నిటికీ అంటే మొత్తం తిరిగి దేవుని చెంతకు వస్తాడు అన్నిటికీ కుదురుబాటు కాలం అన్ని కుదురుబాటు జరగబోయే కాలం కింద సిద్ధపడుతున్నాం ఈ ఈ లోకము ఆదమావల కాలం మొదలుకొని కుదురుబాటు పోగొట్టుకుంది ఆదమావలు పాపం చేసినప్పుడు ఈ లోకం ఆ రోజు వరకు కుదురుబాటు లేదు కానీ అన్నిటికీ కుదురుబాటు కాలము వస్తుందని అని మాట్లాడుతున్నాడు కాబట్టి బాక్సి యోహన్ సేవ దేనికి సంబంధించినప్పుడు అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చిన దేవుడు ఆది నుండి తన పరిశుభన నోట పలికించడు ఇదే మలకి గ్రంథం నాలుగవ దేవు నాలుగవ వచ్చం అంతవరకు పర్లోక నివాసి అయి ఉండుట అవశ్యము ప్రభువుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలను ఆ ప్రవక్త మాట విని ప్రజలలో ఉండకుండా ఆ ప్రవక్త మాట వినేవాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమాగున కాబట్టి మన ప్రభు యొక్క మాట వినక విని వాళ్ళందరూ సర్వనాశనం అవుతారు శాశ్వతంగా నేరకాని పోతారు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అపోస్తల బోధలో మనం చూస్తుందే ఈ విషయం పదిహేనవ వర్షం పదిహేనవ అధ్యాయం అదొక వాక్యం చెప్పి నేను బా ముగించుకుంటాను అపోస్త కార్యము పదిహేనవ అధ్యాయము ఏలియా వచ్చినప్పుడు కుదురు కుదురుస్తాడంట ఏమేవి తగ్గిపోయినాయో వాటి అన్నిటిని కుదురుస్తాడన్న ఇక్కడ మాట్లాడుతున్నాడు ఏలియా గురించి కాబట్టి ఏలియా వంటి సేవకులు ఈ రోజులలో ఉండాలా ప్రపంచంలో కానీ చాలా తక్కువ మంది ఉన్నారన్న విషయాన్ని ప్రభు మనకు మొదటి నుంచి కూడా మాట్లాడుతున్నాడు లక్ష మందికి సాదృశ్యం అదే రోషము అదే ధైర్యం ఆయన ప్రాణం అంటే కూడా తీపి లేకుండే అరే ఒక దశలో భయపడి దాని భయపడలేదు ప్రాణం పోయినా పర్లేదని ధైర్యంగా జీవించింది ఆయన కాబట్టి కార్యము పదిహేనవ అధ్యాయము పదమూడవసంలో యాకోబో అంటే మన ప్రభు తమ్ముడు ఈ లోకంలో శారీరకమైన తమ్ముడు చెప్తున్నాడు అక్కడ ఆయన కూడా ప్రభుత్వించినవాడు ఇద్దరే తమ్ముళ్ళు పదకొండు మంది తమ్ముళ్ళైతే యాకోబిట్లను సహోదరులారా నా మాట ఆలకించడు అన్ని జల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకు వారిని ఏలాగో మొదట కటాక్షించను సుమయును వివరించిన్నాడు ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవని ఎట్లనగా ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను మనుషులలో కడమవారును నా నామమును ఎట్టిదో ఎవరికి పెట్టబడునో ఆ సమస్తమైన అన్ని ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావిద గును తిరిగి కట్టేదను దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులను తెలియకలిచిన ప్రభువు సెలవిచ్చి ఉన్నాడు ఇది ఆమోస్రంథం తొమ్మిదవ అధ్యాయంలో కూడా ఇదే వాక్యం ఉంటుంది మీరు ఇంటి వెనక చూడండి ఆమోస గ్రంథం తొమ్మిది పదహారులో సేమ్ వాక్యం ఉంటది పడిపోయిన దావెదు గుడారం పడిపోయిన దావేది గుడారం గుడారం అంటే దేవుని మందిరం దావేది గుడరం అంటే దావేది సంతనం అంటే దావేది గోత్రం నుంచి వచ్చిన మన ప్రభు మన ప్రభు గుడరం అంటే మన ప్రభు మందిరం అది పాత కాలంలో పడిపోయింది అది తిరిగి కట్టబడబోతుంది అంటే ప్రకృతి సాధ్యంగా ఉన్న ఇసల్ ఫలాన్ని కాదు మన ప్రభు దావి సంతానం కాబట్టి ఆయన విమరించిన వాళ్ళం మనమంతా కూడా అదే సంతానానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి ఇది తిరిగి మళ్ళా అంటే ఇప్పుడు ఈ ఈ దశలో పడిపోయింది ఆదాము కాలం మొదలుపొని ఈ రోజు వరకు ఈ లోకం ఈ సృష్టి అంతా పడిపోయింది ఇది కాబట్టి దాన్ని తిరిగి కట్టాలా అంటే మన ప్రభుత్వ తిరగాల అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అనిల్ అందరు తిరుగుతారు అని అపస్తకరంలో ఈ విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి పడిపోయిన వాటిని అన్నింటినీ కట్టాలా అంటే నీకు దేవుని యొక్క ఆత్మ చాలా అవసరం ఏలియాల ఎట్లా ఉండే ఆత్మ నీలోనే అదే ఉండే ఆత్మ కానీ ఏలియా కాలంలో బయలుదేవత ఆరాధన ఎట్లుందో ఈరోజు ప్రపంచం అంతటా బయలుదేవత ఆరాధన ఉంది ప్రతి మతంలో బయలుదేవత ఆరాధన ఉంది క్రైస్తవ మతంలో కూడా ఉంది నేను ఎన్నిసార్లు మీకు చూపించిన విగ్రహ ఆరాధనలు విగ్రహాలను ఎక్కువైపోయింది క్రైస్తవ సంఘంలో ఆదివారం మొదలుకొని శనివారం వరకు విగ్రహాలనే పూజిస్తా క్రైస్తవ జీవితం అది బయలుదేవత ఆరాధన అందుకే ప్రగం గంధర చెప్తున్నాడు నిపులైతుల బోధ గళితుల రాష్ట్ర పత్రికలు చూస్తున్నాం భూతంలో బోధ దయ్యంల బోధ ఎక్కడ చూసినా అక్కడ విస్తరించింది కాబట్టి నీ సేవ యుగ సమర్థిలో అరణ్యంలో ఒక కేక మనుషులని ప్రభుత్వంతో నడిపిస్తావా అది నీ సేవ జీవితం ప్రాణం పౌనంతగా చేయగలవా ఆ సేవ నువ్వు తీర్మానించుకోవాల ఏలియా బయలుదేవత యాజకులందరూ ఏలియాకి వ్యతిరేకంగా ఉన్నా యజబేలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నా భయపడలేదు ధైర్యంగా సేవ చేసి మతము నిన్ను భయపెట్టిన నువ్వు భయపడడానికి వీల్లేదు ప్రభు కొరకు మరణిస్తే నీకు లాభం బ్రతుకుంట క్రీ ఇస్తే మేలే కాబట్టి ఆ వాక్యం ధ్యానించినప్పుడు ఆ వాక్యం నెరవేరినప్పుడు నువ్వు లేదా సంతోషిస్తావా ఎందుక సంతోషిస్తారా కాంప్రమైజ్ అయిపోతారా ఏ నేను ఇంకా ఇల్లు కంప్లీట్ చేసుకోలేదంటావా ధైర్యంగా ఆయన కొరకు మరణించడానికి మనం ధైర్యపడాలి సిద్ధపడాలా దేవుడి యొక్క వాక్యాన్ని దీవించిన గాక మాలకి గ్రంథం మటుకు ముగించుకుందాం వచ్చే వరం నుంచి ఏముంటుందో నాకైతే తెలియదు ప్రార్థనలు మటుకు తప్పకుండా చేయాలా దేవుని చిత్తము ఏ రీతిగా ఉంటే నడిపిస్తాడు ప్రతిదానికి మనం విధేత చూపించాలా లేదు లేదు నువ్వు అద్యప్తే బాగుంటుంది కదా నువ్వు అది ప్రకృతి సజ్జమైంది ప్రభు ఎట్లా నడిపిస్తే అట్లా పోదాం నేను కూడా ప్రార్థనలు కూర్చుంటాను ఆయన ఏ రీతిగా నడిపిస్తే మనం ఆ రీతికి ముందుకు పోదాం అటువంటి కృపా భాగ్యాన్ని మన ప్రభు మనకు అనుగరించాలని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి వందనాలు వేస్తారు మీ కృపంలో మరోసారి జ్ఞాపకం చేసుకొని ప్రవ్వ మాలాఖీ గ్రంథం ద్వారా మీరు మతం మాట్లాడనారండ్రి ప్రపంచమంతటా అవిధేయత మతపరమైన జీవితం అంతా అవిధేయతతో ఉంది ప్రవ్వ కానీ మేము మటుకు మిమ్మల్ని వెంబడిస్తున్నాం వేసయ ఈ లోకంతో సమాధాన పడతలేం మతంతో సమాధాన పడతలేం మందిరాలతో సమాధాన పడతలేం మేము మీతో సమాధాన పడాలని తీర్మానించుకున్నాం ప్రవ్వా మనుషులందరూ వాళ్ళ ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ పరిగెత్తున్నారనైనా మేము ఎక్కడికి పోం సమస్తం మీలోనే ఉంది ప్రవ్వ మీ చెంతగా మమ్మల్ని నడిపించండి మిమ్మల్ని సేవించి ప్రేమించే బిడ్డలుగా తయారు చేసి మమ్మల్ని అందరినీ మీ రాక సిద్ధపరచుకోమని ఏసు పరిశుద్ధ నామం ప్రార్థించినాం తండ్రి ఆ